రాజం బ్రహ్మణా బ్రహ్మణ శృంగన్నోపి సాదనంశ్రీమహాజనాపత నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ వందే చార్యపే గురు పర పరా తస్మాదజ్ఞానసంభూత హ్రస్థం జ్ఞానాశినా సైరం సంశయ ఆతిష్టోత్తిష్ట భారత శ్రీమద్భగీ ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాస్త్రేకృష్ణార్జున సంవా చతుర్థోధ్యాయ తస్మాత్తంకం అందూవలన సాధారణంగా అందువలన అనగానే అంత తెలిసిపోయిందన్నట్టుగా తల ఒక్కకూడదు ఇందువలన అని అడగాలి అడగాలా ఇస్తున్నది అప్పుడు అవతారిక భాష్యకారులు చెప్తారు ఇందువలన అనగా అని యస్మాత్ కర్మయోగాష్ఠానాత్ అశుద్ధి భయాభిహేతుక అశుద్ధి భయా క్షయా కదా భయా పడే యాశుద్ధిక్షాయా మేము ప్రణమీ భయా అశుద్ధిక్షయాదిహేతు సజ్ఞాన సంశనీయ సంశయో నిబ్యతేనిదకర్మత్వాదేవా అది ఒక సమాధానం ఎందువలన అన్న ప్రశ్నకి అందువలన అని ఒక అందువలన ఇంక రెండో అందువలన కూడా ఉంది ఎస్మాచ జ్ఞానకర్మానుష్ఠాన విషయ సంశయవాన్ వినశ్యతి స్మాది అందువలన రెండు రెండు చెప్పారు అందువలన ఆ రెండు చెప్పినప్పుడు ఆయన తన మనస్సులో ఉండే భావాలు చెప్పడం చెప్పచ్చు చెప్పే సందర్భం ఉంటే చెప్పచ్చు కానీ ఇక్కడ ఎలా చెప్తారంటే గీతాచార్యులు కదా గీత యొక్క వ్యాఖ్యానం చేస్తున్నారు కనుక గీతాచార్యులు చెప్పిన విషయాలని తీసుకుని తస్మాత్తి కలుపుతారు అంతేగాని ఏదో ఇంకా స్వంత పురాణం మొదలుపెట్టాం మీరు కనెక్షన్ చూసుకుంటే సనక్తిగా సరిపడుతుంది సో కర్మయోగానుష్ఠానాత్ అశుద్ధిక్షయాది హేతుక జ్ఞాన సంక్షిన్న సంశయ కర్మభి నతే అంటే నలభై ఒకటవ శ్లోకాన్ని తస్మాత్తికి యస్మాత్తిని చేశారు నలభై ఒక ఇంకొక రస్మాత్తిని అంతకు ముందు శ్లోకం అంతకుముందు జ్ఞానం యొక్క మహిళలు పెట్టే శ్లోకం కాబట్టి రెండు మూడు శ్లోకాలు వెనక్కి వెళ్తే ఆ సబ్జెక్ట్ మేటువంటి మన దగ్గర ఉండదు అందు ఉంద ఉండాలి సో చూడండి సంఖ్య సంశయ జ్ఞాన సంఖ్య సంశయ కర్మధిది నబ్యతే ఎందువల్ల జ్ఞానాజ్నివాదేవ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఆ ఇన్సైట్ని పొందాలి తెలుసుకోవాలి ఆత్మస్వరూపాన్ని తెలియాలి ఎలా తెలియాలి అంటే శాస్త్ర శ్రవణం చేయాలి ఇప్పుడు మెడిటేషన్ అనేది ఇప్పుడు తర్వాత ధ్యానం చేయాలి విధిధ్యాసనం చేయాలి శాస్త్రంలో ఏమని చెప్పాడంటే ధ్యాసనం చేయమని చెప్పగల ఇంటి ముందు విధుధ్యాసనం ఏం చేస్తుంది మీరు వీడు కళ్ళు మూసుకుంటే వీటి మనసులో ఉన్న వాసనలన్నీ పైకి వస్తూ ఉంటాయి సో నిద్యుధ్యాసనం ఏం చేస్తాడు అలాగే నిద్యభ్యాసం చేయలేడు శ్లవన మననాలు చేసి నిదృప్ బి సైలెంట్ అనే సాధనకి ఎవడు అనుకుడ తెలిసినా అండి సంసారంలో బాగా తగులుకున్నవాడు బి సైలెంట్ అని అంటే సైలెంట్గా ఉండలేడు ఎంజెస్టంటే సబ్జీ సైలెంట్ అంటే వాడు ఎంజెస్టంటే ఇచ్చిన సైలెన్స్ అంటే ఏంటి అని ఆలోచిస్తుంది ఆఫ్ సైలెన్స్ అది దీస్ నాట్ సైలెన్స్ ఆర్ థింకింగ్ ఆఫ్ సైలెన్స్ సో కాబట్టి సో ఈ కెరన్ ది సైలెన్స్ హౌ కెన్ హిల్ ది సైలెన్స్ లోపల మనస్సుని సైలెంట్ ఏంటండి మాట్లాడకుండా కూర్చోండి వైదు నిమిషాలు మాట్లాడకుండా కూర్చోండి ఏంటో కూర్చోలేదు ఈ లోపల సెల్ ఫోన్ చేస్తారు ఏ ఏమిటి సెల్ ఫోన్ చేస్తారు రైలు ఎక్కించి వస్తారు ఆటోలో సెల్ ఫోన్ చేస్తారు ఏ ఎక్కడి వరకు వచ్చింది రాలేదా ఇంకా బయలుదేరలేదు అది సిగ్నల్ ఇవ్వలేదు అక్కడే పడింది రైలు వెళ్తూ ఉంటే ఎవరికైనా తిట్టుబడుతుందో రైలు ఎక్కించేసి ఆటోలో సెల్ ఫోన్ చేస్తే ఎక్కడికి చెప్తుంది వీళ్ళైతే కొనే రైలు సాగనంతే వస్తాడు అనుకోండి సాగనంతే వస్తే వీడి ఈ ఆటోలో నుంచి తెలియజేస్తాడు ఎక్కడుంది రైలు ఎక్కడుంది బీబీ నగర్ దగ్గర ఉంది అని చెప్తారు ఎక్కువ వాటి దక్తి హౌను ఈ రైలు విశాఖపట్నం ఎక్కడికో వెళ్ళాలి బీబీ నగర్ దగ్గర ఎక్కడో అక్కడే గెలగలు అంత ఉంటుంది రాత్రికి తెల్లవారు పడిపోయి ఎప్పుడో పోతుంది దాన్ని మర్చిపోవాలి లెఫ్ట్ గో లెఫ్ట్ గో అంటే ఛోర్ గో విడిచిపెట్టడం చేత ఏది విడిచిపెట్టాడు అన్నీ పట్టుకుంటాడు మీ పీపుల్ దే హోల్డ్ అంటే దొరుకుతుంది ధ్యానాన్ని కూర్చుంటారు బి సైలెంట్ ఛుక్ ఏంటి చుక్ కాబట్టి చుక్ సాధన అనుభవానికి రావాలంటే చక్కగా శాస్త్రాన్ని కొంతకాలం శ్రవణం చేసి ఉండాలి సిక్స్ మంత్ లో వన్ ఇయర్ శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసి మహాత్ములతో తిరిగి అలా చేయాల్సి ఉంటుంది ఫిజి ఫిజిక ఫిజియోథెరపీ ఎంత అంటుంది ఫిజియోథెరపీ అంటే ట్యాబ్లెట్ పని చేసినట్టుగా పని చేయలేదు ఫిజియోథెరపీ అంటే రోజు వెళ్తూ ఉండాలి మేడం రోజు మసాజ్ చేస్తూ ఉంటాడు అలా ఆరు మాసాలు అయిన తర్వాత మీకు బెనిఫిట్ ఉంటే బాగా ఉన్నట్లు లెక్క సంథింగ్ లైక్ దాట్ కాబట్టి అలా చేసి ఒక ఆరు మాసాలు శ్రోణ మననాలు శ్రోణ మననాలు చేసి మెడిటేషన్ కూర్చొని డీ స్థాయి అంటే ఇది కాబట్టి జ్ఞానాన్ని ఆ విధంగా సంపాదించి ఎప్పుడైతే మీకు ఆ ఇన్సైట్ లభించిందో అన్ని సంక్షయాలు పోతాయి అసలు సంశయ భావ్ మనిషికి సంశయం మనిషిని వాడి అడిగే ప్రశ్నని బట్టి వాడి సత్తా తెలిసిపోతుంది అంటే ఎవరివారి సత్తాన్ని పసిగట్టడం పాయింట్ కాదు మనిషి రండి అక్కడ సీటు స్కేర్ వెయిటింగ్ ఫర్లే మనిషి అడిగే ప్రశ్నని బట్టి వాడి స్వరూప స్వభావాలు తెలిసిపోతుంది యూ కెన్ నో ఇట్ సో ఇప్పుడు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఎవరండీ నేను కొంత భూమి గోల్డ్ కొనాలనుకుంటున్నాం మీరు ముహూర్తం పెట్టమని అడిగాడు అనుకోండి ఏ రోజు మంచిది అడిగాడు అనుకోండి దాని బట్టి అర్థమైపోలేదా సో వాటి వాన్స్ వెరీ సుఫీ తెలియలేదు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఎవరండీ ఆత్మస్వరూపాన్ని గురించి ఏదైనా స్థలమీయండి అని అడిగాడు అనుకున్నాం వీడెవరో కొంత సంస్కారం గలవాడు అని మనకు అది మనిషిని ప్రశ్నని బట్టి మనిషి యొక్క ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు అనేది మనకు అర్థమైపోతుంది ఎనీవే ఈ పాయింట్ ఈస్ ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన వాడు ఐ ఇన్ ఫైట్ అంతర్దృష్టి కలవాడు చిన్న సమస్య వాడికి అసలు డౌట్లే రావు డౌట్లు రావు ఎలాగో తెలుసునండి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఇప్పుడు మధ్య డౌట్ రాదు బస్ మూ సాంగ్ ఇప్పుడు వద్యం ఉందా అని డౌట్ అసలు అలానా నెవర్ క్రాసెస్కి మా ఇండ్ క్లాసం చెప్పేప్పుడు దృష్టాంత రూపంగా క్రాస్ చేస్తుంది తప్పిస్తే ఇంకా ఎప్పుడు అసలు వజ్యం అనే క్రాస్ కాదు మీన్స్ మాస్ ఈ ఆస్ ఆల్రెడీ ట్రాన్సెండెడ్ దట్ లెవెల్ ఇంకా ఆ లెవెల్కి చెంద ఈ లెటర్ హైయ్యర్ లెవెల్ ఓవర్ కథం హోదయా ఓవర్ కాబట్టి సంశయాలు మన స్థాయిని సూచిస్తాయి ఈ సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక ఆయన నన్ను అడిగారు ఏమంటే లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడికి అమ్మమ్మ లేకపోతే అమ్మమ్మ తల్లి మాతామహి లేకపోతే ఇంకా పైన అవుతుంది కదా ఆ లక్ష్మీ గణపతి అని ఎలా ఉంది లక్ష్మీ గణపతి ఒక మంత్రం ఉంది గణపతి తండ్రి ఎవరు రుద్రుడు రుద్రుడి తండ్రి బ్రహ్మ అలా ఉంది కథ బ్రహ్మ యొక్క ఫాళం నుంచి రుద్రుడు పుట్టినాడని బ్రహ్మచంద్ర ఎవరు విష్ణువు విష్ణువు భార్య ఎవరు వన్ ఆఫ్ ది వైల్డ్స్ ఎవరు లక్ష్మీదేవి ఇప్పుడు గణపతికి లక్ష్మీదేవి ఎవతవుతుంది మాతామహి ప్రమా పితామహి పితామహి ప్రపితామహి అవుతుంది ప్రపితామహె అవుతుంది ప్రపితామహిని తీసుకొచ్చి గణపతితో మంత్రం ఏమిటి అని డౌట్ ఈ డౌట్ బట్టి మీకు ఆ వ్యక్తి యొక్క పరిస్థితులతో మీకు అర్థమైపోయిందా లేదా అలా ఉంది చిన్న సంశయ అంటే సంశయాలు ఎన్ని రకాలుగా ఉండేందుకు వీలుందో నేను మీ ప్రశ్న అంతా చెప్పాను చిన్న సంశయ నో అంటే ఆ పరమేశ్వరుని యొక్క ఒక విభూతికి లక్ష్మి పేరు అదే పరమేశ్వరుని యొక్క మరొక విభూతికి గణపతి పేరు పోవదు ప్రత్యేక దీంతో భార్యలు పిల్లలు మేనత్లు మేనమావలు ఏ విధా బాధ్యమే ఇవ్వను తెలి సంబంధాలన్నా ఓవర్ అసలు అటువంటి డౌటే కాదు ఓవర్ సం జ్ఞాన చిన్న సంశయ అయితే ఈ జ్ఞానం ఎలాగా వచ్చింది జ్ఞానం ఎలా అంటే ప్రధానంగా అశుద్ధి క్షయం వల్ల వస్తుంది అంతఃస్కరణలో ఉండేటువంటి అశుద్ధి అంటే దోషములు క్షయం కావాలి క్షీణం కావాలి అశుద్ధి క్షయ ఆదిశుద్ధేన ప్రసన్నత అంటే మైత్రి కరుమ ఇటువంటి లక్షణములు ఆ హృదయంలో నెలకొంటాయి అనేటువంటి పరిస్థితిని ఆదిశుద్ధి చేత స్వీకరించవచ్చు హృదయంలో ఉండే అశుద్ధి క్షయమైపోయింది అశుద్ధి అసలు ఉండకూడదు కాలుష్యం ఉండకూడదు అంటే ఎలా ఉంటుందంటే కామక్రోధలోభమోహమద మాత్సర్య రూపంగానే ఉంటుంది కాలుష్యం అలాగే ఉంటుంది సో ఇప్పుడు ఎవరైనా కనపడారనుకోండి ఎలా వాడు ఎలా ఉన్నదంతా వాళ్ళని మీద అడిగాడు అనుకోండి ఎవరో ఎవరినో గురించి హవి హీ అని అడిగారు అనుకోండి ఏదైనా ప్రశ్న వేశారనుకోండి ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు మన మనసులో మనం తీసుకోవాలి మనం ఆ వ్యక్తి యొక్క ప్రేమతోటి ప్రశ్న వేస్తున్నామా లేకపోతే ఆ వ్యక్తి నుండే ఒక రకమైన వ్యతిరేక భావంతో లేకపోతే నిరాధార భావంతో ఇయస్థలో అనే ఒక నిరాధార భావంతో వాడు ఎలా ఉన్నాడో అంటే వాడు హీని ప్రభులు అని తెలిస్తే ఓహోలాగా నేను అనుకున్నానులే అని అలాంటి యాటిట్యూడ్ తో అడుగుతున్నామా ఎవరితో ప్రేమతో అడుగుతున్నామా అని మనస్సులో తీసుకోవాలి సపోజ్ యాటిట్యూడ్ ప్రేమ కాదనుకోండి ఆ ప్రశ్నని డ్రాప్ చేసేయాలి ఈ సినిమా పరిస్థితి ఎందుకంటే ఆ ప్రశ్న మీరు అడగడం ద్వారా మనస్సులో ఒక కాలుష్యాన్ని బలం చేసినట్టు అవుతుంది కూడా ఆ ప్రశ్న అడగ సపోజ్ ఎవరైనా ఉత్సరం మీ అబ్బాయికి మధ్య పెళ్ళింది కదా మీ కోడలు కొత్త కోడలు మీకు అనుకూలంగా ఉందా అని అడిగారనుకోండి అనుకూలంగా లేదంటే నేను అప్పుడే అనుకున్నాను అందుకోసం అడిగారా నేను కోసం అడిగినట్టు ఆ ప్రశ్న దా ఆ సపోజ్ ఒక నెగిటివ్ అటిక్ట్యూడ్తో ప్రశ్న అడిగిన సందర్భం మనకే తెలుస్తుంది కదండి మనకే తెలుస్తుంది అందుకోసం మనం అడుగుతున్నాము అని తెలిసిపోయింది అనుకోండి వెంటనే నో నో అంటే మీ డ్రాప్ తీసుకొచ్చి ఆ రకంగా అంతఃకరణాన్ని నిత్యము శుద్ధంగా పెట్టుకుంటారు ఆఖరికి ఎలా ఉండాలంటే సాక్షాత్తు ఆ చలి పురుషులకి కనపడ్డా ఎవరికి బాగున్నారా శుభం హూయా కనగలు నీట్లో ఆ స్థాయికి వెళ్ళిపోవాలి అంతఃకరణాన్ని నిత్యము శుద్ధంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకున్న ఖజానా అదే కోశానామీ కోశం హృదయం కోశం పరిరక్షత దాన్ని హృదయము అనే కోశాన్ని ఖజానా మనం జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి ఎందుకంటే హిరణ్మయే పరే కోసే విరజం బ్రహ్మ నిష్కళం ఎక్కడ ఈ మంత్రం ఉండకపోరణ్మయే అంటే బంగారం బంగారపు ఖజాన బంగారపు ఖజాన అంటే ఇక్కడ బంగారం ఉంటుంది అంటే బంగారం అంటే తేజస్సునం తేజ హిరణ్యం తేజస్సు అంటే ఏంటి విజ్ఞాన శక్తికి ప్రాణశక్తికి కలిసి తేజిస్తున్నది అది గొప్ప తేజస్వాలి అంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ మెంటల్లీ అలర్ట్ అది తేజస్సు ఉంటాయి ఫిజికల్లీ స్ట్రాంగ్ గా ఉండి మెంటల్ గా అలర్ట్ లేకపోతే వెళ్ళిపోయి గోడను వెళ్ళిపోయి తనలతో కొట్టేసుకున్నాను అనుకోండి దళితురికిన పడుకుంటారు ఏమే అలా చేయలేదు తేజస్సు తేజస్సు బుద్ధి ప్రాణము విజ్ఞానము ప్రాణము రెండు కూడా రెండా ఉన్నప్పుడు తేజస్సు ఉంటారు అటువంటి ఆ తేజస్సు ఆత్మస్వరూపం నుంచి ఆవిర్భవిస్తుంది సో హిరణ్యదే పరే కోశే ఈ కోశములన్నిటికంటే శ్రేష్టమైన కోశము ఈ కోశాలన్నీ పోతాయి మనం కోటి రూపాయలు పోగేసేది ఉండకేమనుకోండి ఇది పోతుంది ఇట్విల్ గోగా ఇది ఏంటంటే హోల్డ్ ఆన్ టు ఎయిట్ అలా అనిపిస్తుంది రేపు ఒక్కగా అనిపిస్తుంది కానీ పోతుంది అది మనం పట్టుకుండగా పోయింది అనుకోండి పోవడం ఖాయం మనం పట్టుకుండగా పోయిందనుకోండి అంటే అది పోయే టైంలో మనం పట్టుకుంటే దుఃఖం కలుగుతుంది అది పోయినందుకు దుఃఖం కలుగుతుంది కదా మనం పట్టుకున్నది పోయింది కదా అది పోవడానికి ముందే మనం వదిలిపెట్టామనుకోండి దుఃఖం కలగదు వైరాగ్యం వైవాసం అది సంగతి అది మనం అదే చూసుకోవాలి అది పోయేపడికి మనం పట్టుకుని ఉన్నామా విదిలిపెట్టేసి ఉన్నామా పోయేటప్పటికి మనం పట్టుకుని ఉంటే మనం దుఃఖాన్ని అనుభవిస్తాం ఎంత ఎంత గట్టిగా పట్టుకుంటే అంత దుఃఖాన్ని పొందుతాం పోవడం ఖాయం అలా కాకుండా అది పోయి టైంకి మీరు విదిలిపెట్టేసి కూర్చుంటే మీకు విశ్రాంతిగా ఉంటుంది కాబట్టి ఈ కోశాలన్నీ పోయి కోశాలే ఆత్మచేత రూపంగా బ్రహ్మదేవి బ్రహ్మ ఆ కోశ్యాన్ని మాత్రం భద్రం చేసుకో దాన్ని పాటు చేసుకోవద్దు అంటే మనం రాగద్వేషాధులను పెంచుకుని సంసారం నీడల ఆసక్తి మీరు ఆసక్తి ఎప్పుడైతే పెట్టుకున్నారో సంసారం రాగద్వేషాలు సహజంగానే పెరిగిపోతాయి సంసారం నీడల ఉపేక్షాభావం ఉండాలి ఎలా ఉండాలంటే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఎవరు కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు అటెండ్ అయిన వాళ్ళు ఎవరు లేరనుకోండి ఎవరు అటెండ్ కాలేదు నన్ ఆఫ్ యూవర్ చిల్డ్రన్ కొడుకులు కొడలు కొడుకులు కానీ లేకపోతే మనవాళ్ళు కూడా ఇంటర్మీడియట్ పరీక్షకి అప్పుడు కాలేదు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి ఆ రిజల్ట్స్ మీద మీకు ఎటువంటి భావం ఉంటుంది ఇపేక్ష సంసారం ఎడవా అలా ఉండాలి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ సంసారం మీద పెట్టుకోకూడదు ఇపేక్షాభావం స్వతహ చల్లనేదో చల్లేదు జానేదో అన్నట్టుగా ఉండాలి అప్పుడు హృదయము సిద్ధమవుతుంది ఆ శుద్ధిలో భాగం ఏంటంటే ఈ సంసారం అనేది ఇది ఎప్పుడు ఇలాగే ఇది నిత్య ఇది చలన స్వభావాన్ని తలది కాబట్టి నిత్య దీనివేళ మనము ఆసక్తి పెట్టుకోవడం తప్పు అని తెలిసిపోతూ ఉంటుంది ఇది అది అశుద్ధి క్షయము అంటే ఉందో అన్ని సద్గుణములు ఆటోమేటిక్గా అద్వేస్త సర్వభూతానం మైత్ర ఇత్యాది సద్గుణములన్నీ కూడా ఆటోమేటిక్గా నెలకొంటాయి తన ఆది సద్ది అశుద్ధ క్షయ ఆది హేతుక ఇన్ని కారణాలు కుదిరితే జ్ఞానం పుడుతుంది ఆ జ్ఞానం పుడితే సంశయాలన్నీ అవతలతో అయితే అశుద్ధ క్షయమయ్యేలాగా వెనక్కి బ్యాక్వర్డ్స్ వెళ్తున్నాం కదా సంశయ కర్మబంధం ఉండదు ఎప్పుడు సంశయాలన్నీ పోతే సంశయాలన్నీ ఎలా పోతాయి జ్ఞానం కలిగితే జ్ఞానం ఎలా కలుగుతుంది అశుద్ధి క్షయమైతే అశుద్ధి క్షయం ఎలా అవుతుంది కర్మయోగాష్ఠానాడికి వెనక్కి కర్మయోగాన్ని అనుష్ఠించాలి కర్మయోగం అంటే మీకు సారం చెప్పేస్తున్నా వినండి రెండు ఎక్స్పెక్ట్స్ కలిస్తే కర్మయోగం అవుతుంది నెంబర్ వన్ ఈ చూస్ రైట్ కైండ్ ఆఫ్ యాక్షన్ యోగ కర్మకు కౌశలం రైట్ కైండ్ ఆఫ్ యాక్షన్ చూసి తెలుసు అది కర్మయోగం సో అంటే రైట్ కైండ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి రాంగ్ యాక్షన్స్ అవాయిడ్ చేస్తాం రాంగ్ యాక్షన్స్ అంటే ఎలా ఉంటాయి పాపకర్మని అవాయిడ్ చేస్తాం అధర్మ రూపమైన కర్మని మానేస్తాం రాయశ్చిత్త కర్మలు చేయం ఇంకెందుకు పాపకర్మల్ని మానేసినప్పుడు ప్రయశ్చిత్తం ఎందుకు అరుసి తొక్కడం అయినప్పుడే కాళ్ళు కడుక్కోవాలి కానీ అరుస తొక్క మేళ తాడు తడగ మేళ రాయశ్చిత్త కర్మ అంటే కాళ్ళు కడుక్కోవడం అధర్మం చేసి కాళ్ళు కడుక్కోవడం పేరు అరుసి తొక్కి కాళ్ళు కడుక్కోవడం పేరు ప్రాయశ్చిత్తం పిల్లలు ఏం చేస్తారో తెలుస్తుంది అండి చిన్నపిల్లలు వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షం అయిపోయిన తర్వాత అరుస్తు ఉంటుంది గుమ్మ ముందు ఏముంటుందో అడుగు చోడుచుగా ఉంటుంది అరుపులో ఇలా గెంతులు వేసి ఆ నేళ్లలో గెంతులు వేసి ఆ మురికని ఇంట్లో తల్లికి తెలుస్తుంది వీళ్ళు చేస్తున్న తన పొరపాటు తల్లికి తెలుస్తుంది ఎందుకంటే ఆ నీళ్లలో ఏవో మురికి బ్యాక్టీరియా ఇవి ఇవి ఉంటాయి అందుకోసం తల్లి ఏం తెలుస్తుంది ఆ జబ్బు ఒక్క ముత్తిగా ముసి బాత్రూమ్ లో తీసుకెళ్ళి నెచ్చిన పోసి సబ్బు పెట్టి సిద్ధి చేస్తుంది ఏడుస్తూ ఉంటారు ఈ పిల్లలు ఈ ఆరు తిరుగు ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే వారు ఎవరికి వచ్చినారంటే నాకు పెద్ద వినోదం చనిపోయింది అని అనుకుంటూ ఉంటారు కానీ తల్లికి తెలుసు వీడు ఏడిచినా కూడా ఇదే వీరికి క్షేమము అని తల్లికి తెలుసు అలాగే మనం అటువంటి మనం ఏం చేస్తామంటే అనవసరమైనటువంటి కార్యాల్లో కల తీర్చి ఆ అజ్ఞానాన్ని ఆసక్తిని తనీ తెచ్చుకుని అభిసంత ఉంటుంది ఆ తర్వాత దాన్ని పోగొట్టుకోవడం చేత కాకం గెలజలు గడుపుతూ ఉంటాం ఏం లేదు కాబట్టి అధర్మరూప కర్మల పరిత్యాగం ప్రాయశ్చిత్త కర్మ పరిత్యాగం ఇంకొకటి ఉంది కామ్యకర్మ పరిత్యాగం సెంటర్లో ఏమన్నాడంటే కామ్యకర్మ రాశిం వర్జీయత్వం అన్నారు కామ్యకర్మలు మూట ఎంత మూట ఉంటే అంత మూట అవలబున్నారు తీసుకుంటుంది అసలు కామ్యకర్మ వద్దన్నారు ఎందుకంటే కామ్యకర్మ చేసేప్పుడు ఆ కర్మ చేస్తున్నప్పుడే దాంట్లో ఒక కామన ఒక భయం ఏమిటి ఉంటాయి ఒక కామన నాకు అది కావాలి ఒక భయం అది దొరుకుతుందో దొరక భయం ఆ కామ్యకర్మ యొక్క స్వరూపం అలా ఉంది ఏదో యంగ్ పీపుల్ అప్పుడే దొరక చేసుకుని హనీకి వెళుతున్నాడు అనుకోండి అడుగు చేసినా అందం సందం యంగ్ పీపుల్ అప్పుడే జీవితంలో ఉన్నవాళ్ళు ఏదో ఇంకా ఇంకా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు సంసార విషయాల్లో ఉందా లేదు ఇంకా టైం సార్ గతానికి ఒక టైం ఉంటుంది పానప్రస్థ స్థాయికి వచ్చి ఇంకా కామ్యతన్మాల్ని గురించి భావన చేయటమో అది యోగ్యత కాదు ఇంకా మరి భగవద్గీతలో యోగ్యత కాదంట భగవద్గీతలో మరి పాతిశరీ రోజుని చూడండి ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత అలా ఉంటుంది తర్వాత పోవో కొన్ని సాను మేము అడ్గెట్టుకోవాలనుకున్నాం అంటే అది వేరే సమయం గాడ్ బ్లెస్ సత్యం ఏం కాదు అంటే భగవద్గీత మీకు సహకరించదు అదే హెల్ప్ అం కామ్యకర్మ పరిచయాన్ని చేసేస్తాం ఇంకేం మిగులుతాయి నిత్య నైమిత్తికని పిలుతాడు నిత్య అంటే ఏదో తెలిసిన సూర్యుడు ఉదయించాడు పెళ్లి నమస్కారం జీ నిత్య అంటే ఏదో తెలిసిన వీధిలోకి దిచ్చగాడు వచ్చాడు పెళ్లి వాడికి ఏదైనా నైమిత్తిక నో సెల్ఫ్ సెంట్రెడ్ యాక్షన్ ఎందుకంటే బంధి కర్మాని బద్ధనంతి నని బద్దనంతి అంటున్నాము ఏ కర్మలు బంధిస్తాయి సెల్ఫ్ సెంట్రైడ్ యాక్షన్ కర్మ బంధిస్తుంది మీరు నాయనగారికి సేవ చేశారనుకోండి నాయన్ గారి దగ్గర మూట ఉండి సేవ మనకి ఇస్తారు అని చెప్పేసి మీకు సేవ చేశారనుకోండి ఆ మూట ఇస్తారు సందేహం లేదు ఆయన ఇస్తారు మూట వస్తుంది ఎందుకంటే ఆయనకు కూడా పుత్రికమైనందు ఆసక్తి ఉంటుంది ఆ మూట తీసుకెళ్లే ఆశ్రమాలతో ఇద్దామని ఆయన అనుకున్న పుత్రుడికే ఇస్తారు ఎంత కంప్లైంట్ చేసినా ముందు పుత్రుడికే ఇస్తారు ఏం సందేహం లేదు కానీ ఆ చేసిన సేవ వీళ్ళు బంధిస్తుంది కాబట్టి కర్మ నిత్య కర్మానుష్ఠానం చేయాలి నైమిత్తిక కర్మాలని చేయాలి ఇది యోగ కర్మకు కౌశలం యోగ ఉంటే కర్మ ఫలస్థ్యాన్ని చేస్తారు సమత్వం సిద్ధ్య సిద్ధి సమోభూత్వ సమత్వం యోగవృత్తి కర్మ యొక్క సిద్ధి ఏమిటి కర్మఫలము మన జేబులో పొందుతా కర్మఫలం మనకు దొరుకుతా అదే సిద్ధి అంటే కర్మఫలము యొక్క సిద్ధి అంటే కర్మఫలము లభించుతా కర్మ యొక్క సిద్ధి అంటే అసిద్ధి అంటే కర్మఫలం మనకి లభించకపోవుతా ఈ రెండింటి సమత్వము అంటే ఏంటండి సమత్వం అంటే ఏమిటి కర్మఫల పరిత్యాగ మధ్య లాంజలో గొప్ప కళాకారుడు చిత్రకారుడు శిల్పి కూడా ఆయన చిత్రం తీసి ఆ చిత్రాన్ని ఒక క్వార్పర్ అంటే డాలర్ లో నాలుగో వంటికి అమ్మేసి ఆ క్వార్పర్ తో బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కు తినేసుకొడు నీటి అయ్యి ఆ చిత్రాన్ని మొర్నాడు గ్యాలరీలో పెట్టి అప్పట్లో హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్ కి అందివారు ఇప్పుడు ఆ చిత్రం వైఖలాంజీలో చిత్రం పద్నాలుగో శతాబ్దం కూడా పదిహేనవ శతాబ్దం కూడా ఆయన రాసినటువంటి చిత్రము అది పోస్టులు ఖరీదు ఆయన శిల్పాలు కూడా చాలా ఖరీదు శిల్పాలు అది నేషనల్ మాన్యుమెంట్ అంత విలువైన వర్క్ ఫలాపేక్ష లేకుండా చేసేవాడు ఎవర్ బడ్ అబౌట్ ది రిజల్ట్ అనమాట అలాంటి క్రియేటివ్ వర్క్ చేసేవాడు కాబట్టి ఫలాపేక్ష లేకుండా కర్మ చేయటం అన్నది ఇట్ ఈజ్ అ వెరీ గ్రేట్ యాక్ట్ గ్రేట్ విషన్ సో ఈ రెండు అంశములు కలిస్తే దాన్ని కర్మయోగము ఉంటారు సో ఈ విధంగా సెల్ఫ్ సెంటర్డ్ యాక్షన్స్ బదులుగా సెల్ఫ్లెస్ యాక్టివిటీ ఎప్పుడైతే జీవితంలోకి వచ్చేస్తుందో అప్పుడు వారికి అశుద్ధి క్షయమైపోయి అప్పుడు ఆత్మజ్ఞానం వేయించి సంశయములన్నీ తొలగిపోయి ఆ కారణంగా కర్మలు బంధించడం మానేస్తాయి అయితే డౌట్ సంశయాలు తొరగపోతే తొలగకపోతే కర్మలు బంధించడం అంటే అర్థం ఏంటి అంటే జ్ఞానానికి పెద్ద కర్మత్వాదా సంశయాలకి కర్మలకి సంబంధమైన అభిప్రాయం కాదు జ్ఞానం కలగగానే ఒకవైపు సంశయాలన్నీ తొలగినవి మరోవైపు కర్మ కర్మ రాశి కూడా దగ్ధమైపోయినది కర్మరాశి దగ్ధమైపోవడం అంటే అక్కడ ఏదో గడ్డి మోపులాంటిది కొట్టి దానికి మంట పెడతారో మందుకు అవుతుందని అలా అనుకోకూడదు కర్మరాశి దగ్ధం అంటే అర్థం ఏంటంటే కర్మకు ఒక న్యూక్లియస్ ఉంటుంది ఒక సెంటర్ ఉంటుంది ఒక న్యూక్లియర్స్ ఉంటుంది సో ఇది కర్మరాశి అనుకోండి ఇది ఈగో ఇది ఈగో ఇది న్యూక్లియస్ ఈగో ఉండేప్పటికీ ఆ కర్మరాశి ఈగోని పట్టుకుని ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై ది ఈగో ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టువర్స్ ది ఈగో ఎప్పుడైతే ఆత్మ జ్ఞానము అంటే అర్థం అహం యొక్క నిరాకరణమే ఆత్మజ్ఞానం అహం అహంకారమే నిత్యాన్ని తెలుసుకున్న ఆత్మత్యం నేను స్వామి రామ్ సింహదాస్ మహారాజు పుష్పమోహుడు చూసుకున్నాను అంతారంటే అహం అప్నా స్వరూపణి హై అని చెప్తా అలా ఉంటాయి చూడండి వాత్య అహం అనేది ఏదైతే ఉందో అది స్వరూపం కాదు అహం బ్రహ్మాస్మ అంటే అహం బ్రహ్మాస్ అంటే నేను బ్రహ్మణి కాదు నేను రాజుని నేను బ్రాహ్మణుని నేను క్షత్రియుణ్ణి నేను బ్రహ్మని అలా కాదు నేను అహం నిరాకరణం చేసి బ్రహ్మను విలువైపోవడం ఏదైతే నేను నేను అని అనుకుంటున్నానో అది వాస్తవం నేను అంటే అర్థం ఏంటి సర్వము నుంచి ఉన్నది అని అర్థం నేను అంటే సంథింగ్ సెపరేట్ ఫ్రమ్ ఎవరి అది నేను అంటే అలాగనుకుంటూ వస్తున్నాను ఈ నేను అంటే ఈ ఐసోలేటెడ్ ఎంటిటీ నిజానికి ఐసోలేటెడ్ కాదు ఇట్ ఈస్ ది హోల్ అహం బ్రహ్మాస్మి నిషేధ సో అహం బాధించి వాటవ ఏదైతే అహంగా స్వీకరించబడిందో అది అహం కాదు నెంబర్ వన్ బాధాయాం సమానాధికరణం అమరాజి అహం కాకపోతే మరది అది బ్రహ్మ అది అహం బ్రహ్మాస్మి అన్న తత్వమశ్రీ అన్న ఆత్మజ్ఞానము చేత ఈ అహంకారం ఎప్పుడైతే తొలగిపోయిందో అహం లేదు నో సెంటర్ పెరిజ్ నో సెంటర్ అప్పుడు ఈ కర్మ ఏమవుతుందో తెలుస్తుందండి ఇది ఇటు ఇటు కన్నా స్టే అలా రేడియస్ లాగా ఉండలేదు ఆ కర్మ అలా అయిపోతుంది అలా అయిపోయి డిస్పర్స్ అయిపోయి ఇటు నిర్దిస్తుంది ఫోన్ ఫోన్లోకి నిర్జీపోతుంది దీన్ని తీసుకొని అసన్నాం నీతి మహారాజు ఒక అద్భుతమైనటువంటి స్థానం అంటారు ఇది నాకు ఇంప్రూవ్ అవును ఆయన ఏమన్నాడంటే మీరు నీళ్లు రాగిని తీసుకుని పైకి విసిరేయరనుకోండి ఏ షేప్లో విసిరేరో మళ్ళీ ఎగ్జాక్ట్ మీద వస్తుంది బికాస్ ఇట్ ఈస్ ఎ సెంటర్డ్ ఎంటిటీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉన్న ఎంటిటీ నీళ్ళు విసిరేయననుకోండి ఏ షేప్లో విసిరేరో ఆ షేప్లో రాదు కొంత డిస్పాట్ వేస్తుంది ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇస్ నాట్ సో ఫోకస్ As in a piece of stone. Allakadunla, ade meelani atomize teesun irubik egani kondai, nothing comes back. There is nothing to come back. A newidlu atomize teesun unna-ai janata, samashti lo vile no-e kata. Adi jnani yekka panishti kever kante, jnani uthloye sundadu. Habat ynani, a prana shikki, a vijnana shikki, allaha samashti lo padishti. నథింగ్ మోర్ టు ఇప్పుడు ముఖ్యం ఎలా తయారవుతుందో తెలుసుకుందండి ముఖ్యం ఎందుకు ఎలా తయారవుతుందంటే దాని పురుగు ఉంటుంది ఆ పురుగు కడుపులో దాని ఎవరో ఏదో ఒక చాలా వాల్యుయబుల్ అంగము బాడీ పార్ట్ ఉంటుంది కదండి ఆర్గన్ వెరీ వాల్యుయబుల్ ఆర్గన్ ఉంటుంది ఆ ఆర్గన్లోకి వీడేం చేస్తాడంటే ఒక ఒక impurity impurity ఇూరిటీని ఇంజక్ట్ చేస్తుంది ఇంప్యూరిటీ ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తాడో ఆ ఇంప్యూరిటీని ఫైట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్గన్ రెస్పాన్స్ టు దట్ ఇంప్యూరిటీ బికాజ్ ఇట్స్ ఎ ఫారెన్ బాడీ ఇట్ షుడ్ in the body. ఎండి బాడీ అండ్ సో యాజ్ అ రెస్పాన్స్ అది ఇట్ around మినరల్స్ impurity. Minerals ఇన్ప్యూరిటీ మినరల్స్ అలా డిపాజిట్ చేసుకుంటూ ఎందుకంటే ఆ ఎన్జీర్కి ఇటువంటి కదలకుండగా సిస్టంలో ప్రవేశించకుండా దాని చుట్టూ వెరీ స్ట్రాంగ్ ఇంటర్నెటబుల్ మినరల్స్ని డిపాజిట్ చేస్తుంది ఆ పురుగు అలాగే డిపాజిట్ చేసినటువంటి మినరల్స్ మీకు ముఖ్యంగా ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాని కల్చర్ పేరు పెడతారు ఫెరాల్ కల్చర్ కల్చర్ అయితే వాళ్ళు కనపడు ఏదో అలా పేరు పెట్టారు దేర్ ఇస్ నో కల్చర్ అని అంటే కల్చర్ అంటే ఏదో ఇంగ్లీష్ లో ఇంకో అర్థం కూడా ఉన్నది ఆ తెరని డెఫిలిక్ డె ఫినిట్ సో ది ఎగ్జామిన్ దర్జన్ హౌ డి సఫరింగ్ డే ఎందుకంటే దానికి ఒక గ్రెన్ అది సో ది ఫినిట్ అంతా దెన్ టేక్ దానికి హోల్ ఒక సో ఆ ఈ ఇంప్యూరిటీ అహంకార అహంకార ఇస్ ది ఇంప్యూరిటీ ఆ అహంకారం అనే ఇంప్యూరిటీ చుట్టూ కర్మబంధము అలా చిక్కుకుపోయి ఇంకా దాన్ని బ్రేక్ చేయటానికి వీలు లేనట్టుగా చిక్కుకుపోతుంది ఆ ఇంప్యూరిటీ తనకు లేదనుకోండి అక్కడ మీకు టెర్లు తయారు కాదు ఈ టెర్ర దృష్టాంతం ఇచ్చే జ్ఞానికి ఆ పురుగు అది హ్యాపీగా వీలించి డెజెట్ త్యాగం చేసేస్తుంది ప్రొడ్యూసే అలాగా కర్మబంధం నుంచి వినిస్తులేకపోతాడు తస్మాత్ అందువలన యస్మా జ్ఞానకర్మానుష్ఠాన విషయ సంశయవాన్ వినశ్యస్మాది చూడండి జ్ఞానాన్ని సంపాదించటం విషయంలో మీరు కనుక సంశయాన్ని పెట్టుకుంటే వినశ్యతి మనిషి వినస్యతే అంటే మర్చిపోతాడు మారిపోతాడు అని కాదర్థం వాడు పరమాత్మ నుంచి దూరం అయిపోతాడు నష్టపోతాడు మంచిది సార్ జ్ఞానం విషయంలో సంశయం అంటే ఎలా ఉంటుందంటే సాధారణంగా జనులు ఎలా ఉంటారంటే కాబట్టి కర్మ అంటే ఫలాన్ని జ్ఞానం వల్ల ఏం జరుగుతుంది అంట చాలా మందికి ఇది పెద్ద సందేహమే అఖికి వేదాంతం జరిగిన కూడా ఏదో ఆ వేదాంతం ప్రొఫెషనల్ గా చదివిస్తున్నారు కాబట్టి జ్ఞానానికి కొంత లిప్ సర్వీస్ చేయాలి కాబట్టి చేస్తూ ఉండడమే కానీ వాళ్ళ మనస్సులో కూడా ఈ జ్ఞానం వల్ల ఎన్ని ఒడుగుతుందే కర్మ చేసుకుంటే మంచిదని కర్మ చేస్తూ ఉంటారు కర్మ చేస్తారు శంకరులు అంటారు సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాననిష్ట అని ఆయన అంటారు సన్యాసులు చాలా మంది కర్మలు చేస్తూ ఎలా కర్మలు చేస్తారో తెలుసుకోండి కర్తృత్వ భోక్తృత్వ పూర్వకంగా కర్మలు చేస్తారు ఒక ఆయన చాతుర్మాసనం ఆరంభం చేస్తా భక్తులు భోగపడతారు కదా చాతుర్మాశం అనుమానాలు పెట్టి ఆరంభం చేస్తే భోగపడతారు క్లిఫ్ట్ చేసుకుంటే ఎవరికి తెలియదు ఇవి జాతర్మాశనం చేస్తున్నాడో భీమాశ్రయం చేసుకున్నాడు ఏం తెలుస్తుంది అది ఊరికే పత్రికల్లో వేసి మొత్తం అంతా ప్రచారం చేసి పంచిపెట్టి లోకానికి అంతా తెలిసి ఇట్లా జాతర్మాశనం చేశారనుకోండి భక్తులు బాగుపడతారు ఇది ఎక్కడి నుంచి వచ్చే నీళ్ళు ఆ టైం నుంచి వచ్చాయి మీరు పని చేయండి అక్కడ కాళ్ళు పిలిచినేది ఉంటుంది అది వేసేయండి దాని గురించి జరిగితే కానీ నీళ్ళు హోస్ట్ తోడ్పడుతుంది రెస్వే స్టేషన్ రోడ్డు ఆ కాళ్ళు పిలిచినేది ఉంటుంది అది వేసేస్తే సరిపడుతుంది అదొకటి వేశారు ఇంకొకటి వేశారు నారాయణ ఇక్కడ బా ఇంక మీరు ఇంకో మీకు ఒప్పుకుంటే అక్కడ ఇంకొకటి ఉందరిస్తే ఇంకా బలంగా పడుతుంటుంది మీరు అలా వేసింది రెండు వీటి సంగతి నేను చూసుకుంటా ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి మందు టెంట్ హౌస్ కాబట్టి పంచే ఫైవ్ అని అర్థం అంటే పంచభూతాలంటే మనకి చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది మీరు బయటకు వెళ్ళారనుకోండి అంత ఆకాశం విశాలమైన ఆకాశం గాలి ఏమీ లేదు అక్కడ పడేవిదేం లేదు విశాలమైనటువంటి ఆకాశం చక్కటి గాలి వేసవి కాలం సూర్యుడు ప్రతాపం ఎంత బాగా అనుభవానికి వస్తుంది కృషి అనుభవానికి వస్తుంది సో వర్షం పడితే ఆపహ ఆ అనుగ్రహం మనకే ముందు లభిస్తుంది పృథివీ పృథి ఒకటి కాబట్టి బద్యభూతాలు టెంట్ హౌస్ అంటే అనిదే సో జ్ఞానం విషయంలో సందేహం ఉండకూడదు సో ఆయన జాతుర్మాసం మొదలుపెట్టారు మొదలుపెట్టేప్పుడు ఎవరు చెప్పారో తెలుసిన మేము ఎనిమిది మాసాలు మా అనుష్ఠానం అంతా మీకోసం కానీ నాలుగు మాసాలు మాత్రం ఆ అనుష్ఠానం మా కోసం ఇది సంతపస్పర ఎవరో అంటే అర్థమేంటి అంటే జాతుర్మాశం కార్యకర్మ క్రింద అయిపోలేదా తన యొక్క క్షేమం కోసం జాతుర్మాస్యమంటే వాదోజీత నేను ఆశ్చర్య అది ఎలా చెప్పారు ఆయన సరిగ్గా గమనించలేదు విని వాళ్ళకి సమపడుతుందని అలా చెప్పారో లేకపోతే ఏం చెప్పారు మొత్తానికి అది అనుకూలంగా లేదు సో కర్మను అనుష్ఠించాలి ఏదో పొందాలి పొందని నేను ఎవరో విమర్శించారని మీరు అనుకోదు ఇకే అలా ఉంటుంది లోక ప్రభుత్వమే ఎదుటి దృష్టాంతంగా చెప్పారు సో జ్ఞాన జ్ఞానం విషయంలో సంశయం ఉండకూడదు నేను ఎన్నోసార్లు చాలా ప్రాక్టి యాక్సివల్స్ చేయటం కోసం శక్తిపడుతూ ఉంటాను మీరు ఒక సత్యాన్ని తెలుసుకుంటే మీరు విముక్తులు అయిపోతారు ఇందుకోసం ఆత్మజ్ఞానం దాకా అక్కర్లేదు మన నిజి జీవితంలో కూడా మీరు ఒక సత్యాన్ని కనుక గుర్తుపట్టేదా యుద్ధకం ఫ్రీ ఇమీడియట్లీ యుద్ధకం ఫ్రీ ఒక పెద్ద బరువు మెక్కిలికి దించినట్టే కల్చర్ ఏం చేస్తుందంటే కల్చరల్ కండిషనింగ్ సోషల్ కండిషనింగ్ ఫ్యామిలీ కండిషనింగ్ అని ఇన్ని రకాల మన మనసు ఉంటుంది ఆ కండిషనింగ్ అంటే ఆ విధమైనటువంటి భావజాలము నిర్మాణమై ఉంటుంది అది చాలా గౌరవైపోతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఇది కండిషనింగ్ దీంతో సత్యం లేదు అని తెలుసుకుని సత్యం తెలుసుకోవాలి సత్యవేత తెలుసుకుంటే కానీ సో సత్యం మీరు తెలుసుకుంటే ఆ ఒంటోమటిక్ ఒంటమటిక్ సత్యం మీకు తెలిస్తే ఈ రికమ్ ఫ్రీ ఫ్రమ్ ఇది బడ్డ రాంగ్ ఐడియా రాంగ్ కాకపోతే అన్నెసెసరీ ఒక్కడ అన్నెసెసరీ ఐడియాస్ నుంచి రాంగ్ ఐడియాస్ నుంచి మెనిస్ట్ ఎప్పుడైతే వచ్చిందో మనిషి హల్తా అయిపోతుంది తేలిక పెడుతుంది కాబట్టి జ్ఞానం యొక్క ఎఫికసీ దాని సామర్థ్యాన్ని నెవర్ యూ డౌట్ జ్ఞానం ఇస్తే అల్చునే జ్ఞాన తర్వాత కర్మయోగాన్ని అనుష్ఠించడం విషయంలో కూడా నెవర్ యూ డౌట్ కర్మయోగాన్ని అనుష్ఠించేప్పుడు ఎలా వస్తుందంటే ప్రశ్న ఏంటంటే సాధారణంగా ఉంటా నన్ను నేను వన్ మంత్ కోర్స్ చెప్పాను వన్ మంత్ అయిపోవచ్చు ఇంకా ట్వంటీ నైన్త్ డే థర్టీ ఎయిత్ డే లాస్ట్కి వచ్చేసాను అది ఇషవశం లేకపోతే కేనా ఇలాంటి పాఠాలు చాలా సీరియస్ పాఠాలు ఒక ఒక వ్యక్తి ఓ ప్రశ్న చేశారు కానీ నిస్వార్థంగా కర్మ చేస్తే సర్వైవ్ అవ్వడం అలాగా అని అడిగాను మీకు అర్థమైందో ప్రశ్న నేనేమన్నా తెలిసిన సర్వైవల్ అని అడిగాను సర్వైవల్ అఫ్వా నేను అడిగాలి ఫస్ట్ మన కుటుంబం ఏంటి సర్వైవ్ అవ్వాలి నేను చెప్పండి వాట్ ఈస్ ఈ హెస్ట్ సర్వైవ్ ఇంకే సరే తల్లి బాడీ బాడీ సర్వైవ్ నీ మూలంగా అవుతుంది నువ్వు అనుకుంటున్నావా సంవత్సరం నేను ఒక నెల రోజుల కేనోపనిషత్తు అయిన తర్వాత ఏమిటి బాడీ నా మూలంగా సర్వైవ్ అవుతుంది నా అదే అర్థమైంది దట్ ఈజ్ నాట్ ఏన్ ఓపనిషత్ దట్ ఎనీ ఓపనిషర్ ఫర్ దట్ మ్యాటర్ బాడీ సర్వైవల్ ఎలా అవుతోంది ప్రకృతి యొక్క అనుగ్రహం చేత బాడీ సర్వైవ్ అవుతోంది కాబట్టి బాడీ సర్వైవల్ పీఫీ ఎవరిది ప్రకృతి బాడీ సెల్ఫ్ బిలాంగ్స్ టు ప్రకృతి యూఆర్ నాట్ పాస్ ఆఫ్ ప్రకృతి యూఆర్ పురుష నాట్ ప్రకృతి సో వాట్ వివేకా యూ హ్యాడ్ పురుషుడికి సర్వైవల్ విజిట్ మిష్యం నేను చెప్పండి నాకు ఆత్మ చైతన్యానికి సర్వైవల్ ఈజీ టెన్ ఇష్యూ నాట్ బాడీ సర్వైవల్ ఇష్యూ నాట్ ఇన్స్ నా ఇట్ గోల్ సర్వైవ్ బాడీ కాదు మీరు ఏం చేసినా సర్వైవల్ కాదు కాబట్టి అది ఇష్యూ కాదు ఆత్మ చైతన్యం యొక్క సర్వైవల్ ఇష్యూ కాదు మరి దేని సర్వైవల్ కోసం మీరు మాట్లాడుతున్నారు ఇలాగే మనం ఏం అంటే చాలా అల్పమైన థింకింగ్ లో ఉంటుంది కావచ్చిన తిరిసలో ఉంటాం తక్కువ ఆలోచన అంటారు చూడండి తక్కువ ఆలోచన చేస్తాం పెద్ద ఆలోచన చేయటం మనకి చేత కదా ఆ పెద్ద ఆలోచన చేయటం సేరే జ్ఞానమే అని ఆ జ్ఞానాన్ని పొందినట్లయితే ఆ జ్ఞానం విషయంలో అలాగే కర్మయోగము పెద్ద ఆలోచన కర్మయోగం అంటే పెద్ద ఆలోచన కార్యకర్మ అంటే చిన్న ఆలోచన కర్మయోగం అంటే పెద్ద ఆలోచన కాబట్టి అది కర్మయోగము ఈ పెద్ద ఆలోచన చేస్తే ఈ చిన్నది దెబ్బతింటుందేమో అనే సంశయం మీరు పెట్టుకుంటాం అటువంటి సంశయం కనుక పెట్టుకుంటే చిన్న ఆలోచనకి చిన్న వాల్యూస్కి మనిషి కట్టుబడిపోతే సంశయం కారణంగా వాడు పరమాత్మకి గురవైపోతాడు ఇప్పుడు ఇంకా శ్లోకంలో వస్తాం అవతారి తస్మాత్ అజ్ఞాన సంభూతం హృస్థం సంశయం ఆత్మన సంశయం జ్ఞానాశిన చత్వ ఈ సంశయాన్ని నువ్వు కోసేయమంటున్నాడు ఈ సంశయాన్ని కోచవతల పారేయన్నాడు దేంతో కోసేయాలి జ్ఞానము అనే కత్తితో కోచవతల పారేయన్నాడు ఈ సంశయం ఎక్కడి నుంచి పుట్టింది అజ్ఞానం నుంచి పుట్టింది ఎక్కడ పుట్టింది హృదయమునందు పుట్టింది హృదయంలో అజ్ఞానం ఉంది అజ్ఞానం నుంచి సంశయం పుట్టి అది వీడి వీటిని పరమార్థం నుంచి దూరం చేసేస్తోంది కాబట్టి జ్ఞానం విషయంలోనూ కర్మయోగానుష్ఠానం విషయంలోనూ నువ్వేమీ సంశయం పెట్టుకోకు దాన్ని కోసం అవగలపాలి అని చెప్తున్నారు భాష్యకార్ తస్మాత్ పాపిష్టం అజ్ఞాన సంభూతం అజ్ఞానాత్ అవివేకాత్సం ప్రతిబుద్ధౌ స్థితం అది సంశయానికి విశేషణాలు కాబట్టి సంశయాన్ని పోతే ఏంటి సంశయము పాపిస్తుంది చాలా అధికమైన పాపము అయి ఉన్నది చాలా పెద్ద పాపం సంశయం అంటే మీరు సంశయం పాపము అంటే అదేదో అపరాధము పాపము చూపిస్తుంటుంది నాట్ లైక్ ధ్యాట్ ఆ సంశయం ఏం జ్ఞానం నుంచి కర్మయోగం నుంచి మనల్ని దూరంగా పెట్టేస్తుంది ద్వారా పురుషార్థం నుంచి మంచి అంతే అంతేగాని మీరు ఏదో పొరపాటుని ఏదో ధోరణిలో ఉండి చిన్న డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తే వెంటనే చిత్రగుప్తుడు ఖాతాలో నోదు చేసి పారేస్తాడు యమధర్మరాజు మిమ్మల్ని ఏమో అలా స్కూలాలతో పొడిచేసి పెద్ద పెద్ద బిల్లిగల్లో వేయి చేసి నూనెలో పారేస్తాడు అలాగంటే భయం పెట్టుకోవద్దు ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ ఈ ఐడియా ఈ సంశయం మీరు పెట్టుకుంటే కీప్స్ అవే అలాగా ఇప్పుడు కూడా ఇక్కడ గరుడ పురాణంలో లాగా నరకలోక వర్ణనము నువ్వు ఇవి చేస్తే నరకలు పోతావు అది చేస్తే నరక అసిపత్ర వనము అసిపత్ర వనంలో విలుపకేస్తాను నేను అసిపత్ర వనము అంటే ఆ అడవిలో చెట్లు ఉంటాయి ఆ చెట్లన్నిటికీ ఆకులు కత్తులు ఉంటాయి అసి ఉంటే కత్తి కదా ఆకులు ఉంటాయి అడవిలో విలుపకేస్తారు మీరు అడవిలో ఇటు తగిలించే కత్తితో కోసం పోతా ఉంటుంది అతకే కత్తితో అమ్మ అయితే వద్దు భయపడతాడు అలా వర్ణిస్తారు అలాగా నేను అనుకోవద్దు ఇట్ ఈస్ నాట్ బెట్ వే ఆ ప్రకరణం లేరు ఆ కాంటెక్ట్ వేరు ఈ పరిస్థితి లేరు ఇక్కడ ఏంటంటే పాపిష్టం అంటే మీ హృదయానికి పెద్ద కాలుష్యంగా మిగిలిపోతుంది అది అంతకంటే మహాదోషం ఇంకే ఉంటుంది హృదయంలో కాలుష్యాన్ని మించిన దోషం ఇంకే ఉండదు సో బాడీలో ఎలా అయితే టాక్సిన్ ఉంటే ఆ దేహానికి విశ్రాంతి సుఖము ఉండదో మనస్సులో టాక్సిన్ వంటి కాలుష్యాలు ఉన్నట్లయితే అవి చాలా హింసలు సంశయ చిక్తుడు అలాంటి వాడే ఉంటాడు నేను మామూలుగా నీతి శాస్త్రంలో కూడా చెప్తాడు దీర్ఘ ఈ నలుగురకు విశ్రాంతి ఉండదు అని చిన్న సూర్యు నీతి నీతి చంద్రుడికి పాఠంలో వచ్చింది సో ఈ నలుగురు ఈ నలుగురు వీళ్ళు వీళ్ళు అలా అంతకంటే చెందకుపోతారు ఈ నలుగురు దీర్ఘ సూత్రుడు అని ఒకడు దీర్ఘ సూత్రుడు అంటే వాడు ఏమో చేయాల్సింది అటు చేయాల్సింది భోజనం చేస్తారా అంటే ఆలోచిస్తున్నా చేయడా ఉద్దా ఆకలిగా ఉందా ఆకలిగా ఉంది రైతులు చేసేయండి మరి ఇంత తొందరలు చేస్తామండి సాయంకాలం తొందరలే ఆకలి చేస్తుందేమో అప్పుడు చిన్నడానికి ఏమైనా ఉంటుందో ఉండదు ఏదో టిఫిన్ చేసి పెడతారు ఆకలిగా వస్తే వచ్చి భోజనం చేస్తే అంటే అన్ని సంశయాల నివారణ చేస్తే గానీ భోజనం చేస్తారు దీర్ఘ సూత్ర దీర్ఘ సూత్రులు ఉన్నారు నాలుగుగా ఇవ్వడం సంశయం ఎప్పటికీ సంశయం అటువంటి వాడికి లౌకిక వ్యవహారాల్లో కూడా వాడు ఇబ్బంది పడతాడు అని చెప్తారు అక్కడ కాబట్టి వేదాంత విషయంలో మరి ఇబ్బంది ఈ సంశయము అజ్ఞానం నుంచి పుట్టిందంటే అవివేకం నుంచి కుట్టిందండి అవివేకం అంటే సత్యము అసత్యము నిత్యము అనిత్యము ఆత్మ అనాత్మ ధర్మము ఈ నాలుగు ద్వంద్వాల మధ్య నుండే తేడా తెలిస్తే దాన్ని వివేకం అంటారు తేడా తెలియకపోతే అవివేకం ఈ అవివేకం నుంచి సంక్షేమం పుడుతుంది ఇది ఎక్కడ ఉంటుంది హృత్ స్థం హృదయం అందు ఉంటుంది హృదయం అంటే బుద్ధి అని అర్థం కొట్టుకునే బిల్లులో ఉంటుందని అలాగ ఫిజికల్ దాంట్లో ఉంటుందని అభిప్రాయం కాదు బుద్ధి అందు ఉంటుంది చూడండి వేదాంతుల యొక్క విచారణలో వేదాంతుల దృష్టికోణంలో బుద్ధి అంటే చదువు మనస్సు అన్నా మరి ఇదేమిటి ఏమిటంటే మెటాలజికల్ యాక్స్పెక్ట్ బుద్ధి ఈ సూక్ష్మానికి ప్రతిదానికి ఎనాటమే ఒకటి ఉంటుంది ఫిజికల్ గి సూక్ష్మమైన అసెస్ట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు కన్ను ఉందనుకోండి కన్ను అంటే చూపు చూపు ఎక్కడ ఉంటుంది చూపు ఎక్కడ ఉంటుంది చూపు మనకి చూపు ఈ రెప్పల మీద ఉంటుందా ఉండదు మరి రెప్పలే ఎనాటమి కను రెప్పల ఈ రోమములు కాకుండా రెప్ప రోమాల మీద ఉంటుందా ఉండదు రోమ రెప్పల మీద ఉంటుందా ఉండదు అక్కడ నల్ల ఉంది దాని మీద ఉంటుందా ఉండదు తెల్ల తెల్లగా ఉంటుంది దాని మీద ఉంటుందా ఉండదు మరి ఎక్కడో రెటీనా రీద కూడా ఉండదు మరి ఎక్కడ ఉంటుంది బ్రెయిన్ లోన్ సెంటర్ అక్కడ ఉంటుందని అనుకోండి ప్రస్తుతానికి కాబట్టి చూపు ఎక్కడుంది బ్రెయిన్ లో ఉంది కానీ సూపు యొక్క ఎనాటమీ ఎక్కడుంది ఇస్తాం అలాగే బ్రెయిన్ సెల్ఫ్ ఇస్ ఎనాటమీ ఫర్ బుద్ధి ఫోర్ బ్రెయిన్ అయితే ఇక్కడే ఉంటుంది బుద్ధి ఎక్కడ ఉంటుంది ఇస్తాం అందుకోసం అనే పదాన్ని బుద్ధి అనే అర్థంలో హృదయం అంటే అది చెప్పిన మనిషి నేను అంటాడు మై అండర్ మై నేను నాకు ఆనందంగా ఉంది నాకు ఆనందంగా ఉందండి నాకు ఆనందంగా ఉంది అదే అనుభవం ఇదే అయితే మరి ఇదైతే బుద్ధి మరి దీనం ఎనాటమే ఎనాటమే అనేది ఒకటి కదా ఎట్ ఇస్ వాళ్ళు అనివే బుద్ధం స్థితం అటువంటి ఈ సంశయాన్ని కోల్పోతాయి ఎలాగా జ్ఞానాపిన శోకమోహాది దోషహరం సమ్యక్ దర్శనం జ్ఞానం తదేవాసి ఖడ్గ్ఞానా జ్ఞానము అంటే సమ్యక్ దర్శనం అని అర్థం ఉండాలి జ్ఞానము అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్ సమ్యక్ దర్శనం అంటే ఏదో చెప్తే చూడండి ఇప్పుడు మీరు ద్వంద్వాల మీకు అనుభవానికి వస్తాయి ఆ ద్వంద్వములే సత్యం అనుకుంటున్నారా లేక ఈ ద్వంద్వములు మిథ్య వీటికి అని తెలుసుకుంటున్నారా అనే దాన్ని వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి సమాజంలో సోషల్ లైఫ్లో న్యూస్ పేపర్టీగానే సో శల్లోలంలాగా చూపిస్తాను కల్లోలం అయిపోయింది అంత అసలు భూమి ఆకాశాలు ఏకమైపోయాయి హెవెన్స్ హౌ పాలన్ అన్నట్టుగా న్యూస్ పేపర్లో న్యూస్ కూడా వేస్తారు అలా వేస్తారు వాళ్ళు వాళ్ళు సెన్సేషన్ లైఫ్ చేయడం కోసం అలా వేస్తారు దాన్ని తీసుకుంటారు చాలా చల్తారా ఏకన్నా చల్తారా నిజానికి ఇప్పుడు రెండు వేల ఏడులో ఆగస్టు ఒకటో తారీఖున భూమి ఆకాశాలు ఏకమైపోయాయని మీరేం అధికారపడే మీరు జూలైలో కూడా ఇలాగే ఉండేది మోరార్ లాస్ మరి రెండు వేల ఆరులో అప్పుడు ఇలాగే ఉండేది మోరారు రావడానికి ముందు అప్పుడు ఇలాగే ఉండేది మోరార్ లాక్స్ సమాధి జీవనం అలాగే ఉండేది కాబట్టి Therefore, this situation is favourable. This situation is unfavourable. That is why you commit to it. You will maintain an open mind and a balanced approach. You are not disturbed. You are not disturbed. That is the same version. You understand? Parvata. Mitrudu, shetruu can you tell us. Weed shetruu, weed vallanathu, haani, weed naashamai, weed mitrudu, weed naath healthiest, weed naath maithubha, weed naath maithubha, ఇది సంసార దృష్టి సమ్యక్ దర్శనం ఎలా ఉంటుందంటే హే మిత్రుడనేది ఏమీ కాదు పర్మనెంట్ మిత్రులు కర్మనెంట్ శత్రువులు ఎవరు ఉండరు రాజకీయాల్లో పర్మనెంట్ మిత్రులు పర్మనెంట్ శత్రువులు ఉండరు వేదాంతంలో శత్రు మిత్ర భేదం ఉండదు నో ఫో దెర్ ఈస్ నో ఫ్రెండ్ దెర్ ఈస్ ఓన్లీ డిగినిటీ ఆ పరమేశ్వర స్వరూపమే ఒక చోట ఒక చోట శత్రువుగాను మనకు అనుభవానికి వస్తుంది అలా ఎందుకు అనుభవానికి వస్తుందో తెలిసిన బేసికల్ గా అది మిత్రుడు శత్రువు అవడం చేత కాదు మన మనస్సు యొక్క స్పందనని బట్టి అలా అనుభవానికి వస్తుంది మన మనస్సులో ఉన్నటువంటి వాసనలని బట్టి ఈ ముఖం చూస్తే శత్రుభావన ఆ ముఖం చూస్తే మిత్ర భావన కొంతమందికి అలా ఉంటుంది కొంతమంది అడుగుతారు కూడా ఏమిటి అసలు మీకు ఏమైనా సమస్య అయితే మీ ప్రాబ్లం అయితే నా ముఖం చూసేటలా చెడుపుతూ ఉంటారు ఏమిటో అడుగుతారు అంటే వాళ్ళు అలా ఎందుకు అడుగుతారంటే నా వైపు నుంచి ఏమీ బ్యాడ్ ఏమీ లేదు ఐఎమ్ బీయింగ్ క్వైట్ ఆల్ రైట్ వై యువర్ రెస్పాన్స్ సో బ్యాడ్ అనే ప్రశ్న ఆ ప్రశ్నలో ఉన్న రహస్యం ఏంటంటే యువర్ మైండ్ థింకింగ్ ప్రాసెస్ ఈ సంథింగ్ రాంగ్ లుక్ విత్ ఇన్ అండ్ బికమ్ కామ్ అర్థం నాకు దట్ ఈస్ ది అడ్వైజ్ కాబట్టి మీకు మిత్రుడు శత్రువు కనబడ్డారంటే బయట మిత్రుడు శత్రువు ఉన్నారు కాబట్టి మీకు కనబడ్డారని మీరు అనుకోద్దు తప్పది సత్యం ఏమిటంటే మీ మనస్సులో మిత్రభావన శత్రుభావన ఉన్నాయి కాబట్టి మీకు బయట కనబడ్డారు కాబట్టి దోషం మనస్సులో ఉంది మనస్సులో ఉండే ఆ ద్వంద్వరూపమైన కాలుష్యాన్ని మీరు ఎప్పుడైతే తిరస్కారం చేశారో మిత్రశత్రుభావం పోతుంది సాధుస్వతిక పాపేసు సమబుద్ధిని విశిష్ట వాడు ఎవరో ఉపకారం చేయబోతే వాడు దుస్తుడని అని వెళ్తా దుస్తుడైతే వాడు వాడి దౌష్టం వాడికే ఉంటుంది వ్యాక్సిన్ పేర్లు ఇట్స్ ఓకే ప్రతి ఒక్కరు కూడా వీక్ మైండ్ ఉంటుంది ఎప్పుడో ఏదో తప్పు చేస్తాడు అలాగే మనం దౌష్ట్యాన్ని ప్రోత్సాహం కాదు వరీ ప్రాక్టికల్ మనం మీది దుష్టుడు అని బ్రాండ్ చేసి దెట్ ఫోర్ ఈజ్ అ బ్యాడ్ పర్సన్ అని మనం బ్రాండ్ చేయటం తప్పని అది మహాత్ముడు అన్నడూ చేయటం ఇట్సోట ఇంట్లో వాళ్ళకుండే వీక్నెస్ వాళ్ళకుంటాయి మనం అట్లీస్ట్ వీ షుడ్ రైజ్ అబౌట్ దీస్ వీక్నెస్ అండ్ బ్లాక్ సాధిలోపించే పాపేస్ సమదృష్టి ఇంకేంటనే వీడు పాపాత్ముడు ఆమె పాపి అలాంటి దృష్టికోణం చాలా తప్ప నిహుడు అటువంటి ఆగ్రహము అది మనస్సులోని కాలుష్యం సో నేను మీకు నెగిటివ్ చెప్పాను నెగిటివ్ చెప్పడం ఇది వాళ్ళ ఏదాంత లక్షణం ఇది శ్రీకృష్ణే నెగిటివ్ చెప్తాడని అన్నాను కదా ఇంకా మనం నెగిటివ్ చెప్పడంలో ఆశ్చర్య ఉంది కాబట్టి ఏది జ్ఞానం కాదో చెప్పాను మీకు ఏది జ్ఞానం అవుతుందో చెప్పడం కష్టం ఏది జ్ఞానం అవుతుందంటే ఇటువంటి నెగిటివ్ థింకింగ్ ఏదైతే రాంగ్ థింకింగ్ ఏదైతే ఉందో యో అప్రోచ్ అంటే ద్వంద్వరూపమైన థింకింగ్ గుడ్ అండ్ ఈవెల్ గుడ్ ఈజ్ గుడ్ ఈవెల్ ఈజ్ ఈవెల్ ఈజ్ లెస్ ఎవర్ మెస్ అనేటువంటిది అలాంటి వాక్యం ఎవర్ నీటి ఇస్ట్ వెస్టు అన్నది మన మన దృష్టికోణం చేత వచ్చిన విభాగం కానీ వాస్తవం ఉన్నటువంటి విభాగం ఏం లేదు రియల్లీ నేను ఆలోచిస్తూ ఉంటాను మీరు ఆంధ్రప్రదేశ్ దగ్గర మొదలుపెట్టి ప్రయాణం మొదలుపెట్టారనుకోండి ఆదిలాబాద్ వెళ్ళారనుకోండి దెన్ మాచ్వాడ దెన్ మహారాష్ట్ర దెన్ గుజరాత్ దెన్ పంజాబ్ రాజస్థాన్ పంజాబ్ స్లోలీ పాకిస్తాన్ ఈ కల్చర్స్ హ్యూమన్ లైఫ్ అంతా కూడా ఇది గ్రెడేషన్ మీకు బ్లాక్ అండ్ వైట్ డివిజన్ ఎక్కడా ఉండదు ఇట్స్ గ్రెడేషన్ కంటిన్యూటీ ఇట్ కంటిన్యూటీ అలాగా మీరు అలాగా పాకిస్తాన్ దాట ఆఫ్ఘనిస్తాన్ కజకిస్తాన్ కొంత ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇటు ఒకగా ఇటు కొంచెం ఎక్కువ ఉంటుంది అటు కొంచెం తక్కువ ఉంటుంది సెంటర్లో ఎక్కువ ఉంటుంది సింగిస్ లో తక్కువ ఉంటుంది దెన్ యూ గో దెన్ ఇస్లాం క్రిస్టియానిటీ మిక్స్డ్ ఉంటుంది అదే క్రిస్టియానిటీ ఉంటుంది చాలా గ్రాడ్యులర్ ఇట్స్ నాట్ దట్ హ్యూమానిటీ ఇస్ డివైజడింగ్ టు వాటర్ ఫైట్ కంపార్ట్మెంట్ లాగా యూనిట్ల కింద రేషన్ కింద అలాగే ఉండదు చాలా వన్ గ్రెడేషన్ బాడీ కలర్ లో గ్రెడేషన్ ఉంటుంది థింకింగ్ లో గ్రెడేషన్ ఉంటుంది కల్చర్ లో గ్రెడేషన్ ఉంటుంది ఇట్ ఈస్ లైక్ అల్టిమేట్లీ యూఆర్ డివైడింగ్ ది సొసైటీస్ ఇన్ టు గుడ్ అండ్ బ్యాడ్ అని అది వాల్ రాంగ్ సాధిష్క పాలేషన్ సమబుద్ధిని విశిష్ట విశిష్టాలు సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అంటే అలా ఉంటుంది అసలు ఆల్ ఆపోజిట్స్ ఆర్ ఇల్ యూసరీ దాని సమ్య అంటారు అటువంటి ఆ సమ్య దృష్టి ఫ్రీడమ్ కాదు ఎంత ఫ్రీడమ్ అంటే మీకు అసలు ఆ ద్వంద్వాలకు అతీతంగా మీరు యూఆర్ రిలాక్స్డ్ నాట్ కటర్బ్డ్ బై మిమ్మల్ని డిచర్ చేయడు ఎందుకంటే యూ ఆర్ నాట్ కమిటెడ్ ఎనీ పర్టికులర్ ఆస్పెక్ట్ ప్రకృతి నేచర్ బికాజ్ యూఆర్ నాట్ ది నేచర్ You do not identify with the nature, or and you యూ డు నాట్ ఐడెంటిఫై విత్ ది నేచర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ ఈ రేమ్ అంతా ఇప్పుడు విట్నెసింగ్ అవేర్నెస్ దట్ ఈస్ సమ్యర్శనం దట్ ఈస్ అటువంటి సమ్యదర్శన రూపమైన జ్ఞానం అదే కక్షి ఆ కప్పితోటి ఈ సంశయము ఈ సంశయానికి మూలంలో ఉండే అజ్ఞానము అశుద్ధి వీటినన్నింటినీ కూడా కోసివేసి ఆత్మన స్వస్థ ఆత్మవిషయత్వ సంశయత్వ సంశయము అంటే డౌట్ అంటే చూడండి ఇప్పుడు యాంగర్ అని ఉంది యాంగర్ మీరు చెప్పండి యాంగ్రీ పర్సన్ కి యాంగర్ కి మధ్యలో డ్యాప్ ఏమైనా ఉందా లేదు దర్ ఇస్ నో డ్యాప్ భాష ఏమనిపిస్తుంది ఈయన పెర్సను ఆయన యాంగరు ఇది యాంగరు ఈయన పెర్సను ఈ పర్సన్కి యాంగర్ ఉంది అని మీరు అనుకుంటారు ఇట్ ఇస్ నాట్ లగ్జా రెండు పెర్సన్ ఈజ్ యాంగరీ హీ ఈజ్ ది యాంగర్ ఆ డిస్క్ర్యూషన్ ఉండదు రెండు పర్సన్ ఈజ్ ద డౌట్ ఇన్ థామస్ హీ ఈజ్ ది డౌట్ డౌట్ అయిపోతాడు యాంగర్ వచ్చినప్పుడు యాంగర్ అయిపోతాడు కరుణ వచ్చినప్పుడు కరుణ అయిపోతాడు ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ అయిపోతాడు అలాగనమాట కాబట్టి సంశయం వచ్చినట్లయితే తానే సంశయం ఒకటి ఆత్మన సంశయం అని అలా చెప్పచ్చు లేకపోతే ఆత్మస్వరూపము ఎడవ సంశయము ఏమంటే ఆత్మ నిజంగా పూర్ణమైన అంటారా ఏదైనా నమ్మబుద్ధి రాకలేదండి అయ్యి ఉండదు అనో ఏదో కైండ్ ఆఫ్ సంశయం అటువంటి సంశయాన్ని నీవు కోసివేయము నది పరస్ప సంశయన క్షేత్తం వ్యతాం ప్రాప్త విశేషిషయ స్పృష్ అండి నాకు సంశయం అంటే మీరెలా పోగొడతారు దాన్ని నా సంశయాన్ని మీరెలా పోగొడతారు మీరు మార్గదర్శనం చేస్తారు ఒక విషయాన్ని బోధిస్తారు అంత ఉపకారం మీరు చేస్తారు నా సంశయాన్ని మీరు చూపించినటువంటి సత్యాన్ని తెలుసుకుని నా సంశయాన్ని నేనే పోగొట్టుకోవాలి పరస్య సంశయ పరేణ క్షేతవ్యత నా ప్రాప్తీ డౌట్స్ ఉన్నాయనుకోండి మాకు డౌట్స్ ఉన్నాయన్నమాట వాస్తవేనండి కానీ దీంట్లో మేము చింత చేయాల్సింది ఏం లేదు మా డౌట్స్ మా గురువు గారు ఓకే సరేనా సరేనా నథింగ్ రాంగ్ మీ గురువు గారు ఎలా తీసుకున్నారు మేము వెళ్తా ఉండి దండం పెడతా నేను ఎక్కిన నేను ఎక్కిన చేస్తే ఆ శక్తిపాతం అయిపోయి అన్ని పోతాయి మాకు మోక్షం వచ్చేస్తుంది ఓ ఐసా నెహీ హోసా అలా అవు ఈ శక్తిపాతంలో మళ్ళీ రకరకాల శక్తిపాతంలో మీరు అనేసేపటికి దాంట్లో మీకు వెరైటీలు వస్తాయి ఏది వెరైటీ చేతితో చేస్తూ శక్తిపాతం బాగా జరుగుతుందా కాలుతో బాగా జరుగుతుందా అని కొంతమంది కాలుతో శక్తిపాతం చేస్తారు ఎదవ్యాసాచార్ అని ఒక ఆయన జరుగుతుంది పెద్ద ఆయన కొంచెం హెస్టీగా ఉండేవారు ఆయన కాళ్ళతో శక్తి పాతం చేస్తారు చేతితో చేస్తారు ఇంకేతను ఆయన రాగానే కొంచెం హెస్టీగా ఉండేవారు ఒకళ్ళ దగ్గర కలిసి జాగ్రత్తగా మెట్కెక్కించి ఒక ఎత్తైన అరుగు మీద ఆయన ఎత్తైన అరుగు మీద కూర్చునేవారు అరుగు చివరిన అరుగు అంటే ఆ కాళ్ళు ఇలా డైనింగ్ ఏడాడితో కూర్చునేవారు కూర్చుంటే భక్తులు అందరూ వచ్చి ఆన్ స్పోర్ అక్కడ కూర్చుంటే ఆయన కాళ్ళు భుజం మీద పెట్టి తొప్పు తొప్పి అప్పుడు శక్తిపాతం చేస్తారు అలాగే క్యూ ఉంది నేను ఎవడే నమస్కారం చేశాను మీకు అలా అర్థమయ్యేలా నేను చెప్తాను నమస్కారం నేను చదువుకుంటానని తెలుసు పెద్దవాళ్ళు పెద్దవారు పండితులు సో నేను నమస్కారం చేసి నన్ను ఇచ్చిన చేసేసి శుభం పోయాల్సి పట్టవారికి చెప్పారు ఆయన విద్వాంసుడు ఆయన శిక్ష పాఠం కాళ్ళతో అక్కర్లేదు నువ్వు కాలుతూ ఉంటా సో అలాగే వర్కౌట్ కాదు సో మీ సందేహాలు ఉన్నట్లయితే మీరే పోగొట్టుకోవాల్సి ఉంటుంది మరి మేమే పోగొట్టుకున్నాం వాడికి ఇంటి కూడా ఎందుకంటారు గురువు కూడా ఎందుకు మళ్ళీ ఆటోలు చేసుకుని ఏం చేసుకుని అక్కడికి వెళ్తా ఉన్నా దండలు పెడుతున్నా ఆయనకి భోజనం పెడుతున్నా ఏదంట కొద్ది దారి చూపిస్తారు ారిస్తారు ఈత మీరే నేర్చుకోవాలా లేకపోతే ఈత నేర్పి వాడు నేర్చుకుంటాడాత నేర్పి వాడు వాడు దీచేసి నేలలో దూచేసి వాడు ఇంత ఈసారి మీరు ఎలా దూస్తే నిలబడితే ఈత ఏస్తుంది అలా లేకపోత ఈత నేర్చు తీవాడు నీలలో దిగడం నీకు తెలుసు తెలియదు ఈ మాట ఈతనే మీరు ఎప్పుడైనా వెళ్తే వాడు దిగడం వాడు ఏం చేస్తాడంటే నడువుకి ఒక ట్యూ ఈ రబ్బర్ ట్యూబ్ లాంటి ఒకటి పెట్టి ఒక టైర్ లాడు పెట్టి నీళ్ళలో ఆడతాను తీసుకెళ్ళి పోసేస్తాం నీళ్ళలో వస్తుంది ఎక్కడో ఆ టైర్ పెట్టి నీకు ఏం ప్రమాదం లేదు కావా ఆ టైర్ పెట్ట నువ్వేం మొదలవు కోపతో నేలలో పడి తేల్తాను ఆ టైర్ ఉంది ఆ తర్వాత ఆ టైర్ తీసేయడానికి సలహా చేస్తాను ఆ టైర్ తీసేసి ఇలా ఇలా తాళ్ళతో కొట్టు నువ్వు తేలుతావు ఏదో సమస్య ఉంటే నాకు నువ్వు మురిగిపోయినా పర్వాలేని తక్కువ లవక ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళు ఈ అడ్వైజెస్ జరిగే ప్రాక్సిస్టా చాలా సిస్టమేటిక్గా వాళ్ళు నేర్పడ అంతే కదా వాళ్ళు నేలలో దగ్గర వాళ్ళు అడుగు అనే బాధ అలాగా మన సంశయాన్ని మనమే పోగొట్టుకోవాలి మన అజ్ఞానాన్ని మనమే పోగొట్టుకోవాలి ఈ విష్ణుడు చెప్పచ్చు కదా ఓకే నేను నేను జ్ఞానం నా దగ్గర ఉంది ఆ కత్తితో నీ అజ్ఞానాన్ని నాకుండే మహిళ యోగేశ్వరుడు కదా శ్రీకృష్ణ యోగం అంటే మహిమ మహిమలన్నీ నా వ్య ఉన్నాయి నా జ్ఞానం అనే అజ్ఞానాన్ని నేను నరిచి పారేస్తున్నాను నువ్వు విశ్రాంతిగా కదా మిత్రుడు కదా బావ కదా చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు బావ అత్త కొడుకు చెప్పచ్చు మంచి ఫ్రెండ్ భక్తు సహా పైగా రికమెండేషన్ కూడా చేశాడు తను టైటిల్ కూడా ఇచ్చాడు ఎందుకు నువ్వే నేను అంటే ఎవరు డూ ఇటువంటి సార్ ఫదర్స్ వన్ డూ ఇట్ ఫర్స్ వన్ డూ ఇటీ అందుకేనే సస్య అని విశేషణం చేశారు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాలన్నా ఏ జ్ఞానాన్ని పొందాలన్నా సస్యో పగట్టి తనకు తానే ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే డెలిగేషన్ అనేది అలవాటు అయిపోయింది డెలిగేట్ చేయటం ఉన్నది అలవాటు అయిపోయింది మీరు మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఏంటి మీకు రాహుదోషం ఉన్నదా అయినట్లయితే నూట యాభై రూపాయలు మన యాజం చేయవచ్చు లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో చలానా కట్టేసినా కూడా సరిపడుతుంది కట్టేసి మీ గోత్రము పేరు అక్కడ ఆన్లైన్లో కనుక మీరు ఫీడ్ చేసేస్తే కాళహస్త క్షేత్రంలో మేము అక్కడ ప్రత్యేకంగా పూజ చేసేసి అభిషేకం ఆయిల్ తోటి అభిషేకం అది చేసేసి మీకు ప్రసాదం పంపిస్తాము మీకు దోషం పోతుంది ఇది డెలిగేషన్ అంటే డెలిగేషన్ ఇదిక్ వ్యాల్యూ ఆర్ నాక్ అంటే చూడండి కర్మ విషయంలో అవుతుందేమో నాకు తెలియదు నాకు ఎందుకు ఆదాయం అనిపిస్తుంది మీకు ఆ రాహు దోషం పోవాలంటే మీరు కలహిస్తూ వెళ్ళి అక్కడ సంకల్పం చేసి అభిషేకం చేసుకుని వస్తే మీకు పోతుందేమో నేను అనుకుంటున్నా కానీ ఇక్కడ కూర్చుని తీర్థంగా హైదరాబాద్లో చలన కట్టేసి ఆన్లైన్ మీ గోత్రాన్ని పేరుని తీర్చిస్తే వాడెవరైలో తీర్చిస్తే మీకు పోతుందని నేను దేవాలయానికి నూట యాభై రూపాయల ఆదాయం వస్తుంది సందేహం లేదు మనం ఏదో చేసాం కాబట్టి మనకి కోసం పోయే అవకాశం ఉందనే ధైర్యం మీకు వస్తుందంటే దేట్ దృష్ట ఫలం అండి దాంట్లో ఏ సందేహం లేదు అది ఇమీడియట్గా వచ్చినటువంటి రిజల్ట్ అంతేగాని చిత్రగుప్తుడికి చిట్టాలో వీడి తరఫున కొంత పుణ్యం పడుతుందంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ అండ్ కర్మకే డెలిగేషన్ వర్కౌట్ కాదని చెప్తున్నప్పుడు జ్ఞానానికి ఎక్కడ దొరుకుతుందండి జ్ఞానానికి అసలే కుదరదు డెలిగేషన్ మీ జ్ఞానాన్ని మీరే సంపాదించుకోవాల్సి ఉంటుంది జ్ఞానాశినాత్మన చట్వైనం సంశయం అందాము చట్వైన సంశయం స్వ వినాశ హేతుభూతం సో మనిషి వినాశాన్ని పొందేందుకు కారణమయ్యేటువంటి ఈ సంశయాన్ని ఈ విధంగా సన్నిగ్ దృష్టితోటి శాస్త్ర స్రవణం చేసి ఆత్మస్వరూపాన్ని గురించి ఐడియా సంపాదించి శాస్త్రాలు శ్రవణం చేస్తుంటే సంశయాలన్నీ పోతాయి అయితే శ్రవణం చేయాలి శ్రవణం చేయటం చాలా కష్టం లిజనింగ్ ఇజ్ ఎన్ ఆర్ట్ శ్రవణం చేయటం ఇజ్ ఎన్ ఆర్ట్ మనం ఎలా శ్రవణం చేస్తామంటే మన యొక్క ఇది ఎలా ఎలా ఉంటుందంటే వి అబ్జర్వ్ శాస్త్రబోధని మన స్కిమ్ మన సిస్టమ్ లో మనం అబ్జర్వ్ ఆ శాస్త్రబోధను తీసుకుని మన సిస్టమ్ ని మనం క్షాడన చేసుకోము వీళ్ళు జస్ట్ అబ్జర్బింగ్ టు అవర్ సిస్టమ్ అర్థమైంద మనకి సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ లో వీడు అబ్జర్బ్ చేసేస్తుంటాడు గుడ్ అండ్ బ్యాడ్ అది వాటర్ సైడ్ కంపార్ట్మెంట్స్ విఫ్ ఈస్ గుడ్ దట్ ఈ విల్ అని వీడు ఒక స్ట్రక్చర్ ఒక మనసులో పెట్టుకుని వస్తాడు ఏదో అక్స్ భగవద్గీత వింటారు సాధు స్తోపితే పాప చేస్తే సమబుద్ధిని అర్థం చేసేసుకుంటాడు అర్థం చేసుకుని దాన్ని అబ్జర్వ్ చేసేసుకుని మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ గుడ్ ఈజ్ గుడ్ బ్యాడ్ ఈజ్ బ్యాడ్ అనే వాటర్ ప్లాంట్ కంపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తాడు అర్థమైందా అంటే ఏంటనమాట హీ హ్యాస్ అబ్జర్వ్ టు హిస్ సిస్టమ్ ఇడ్ నాట్ ప్యూరిఫైడ్ హిస్ సిస్టమ్ ఆ సిస్టమ్ అబ్జర్వ్ చేసేస్తున్నాడు ఐటేషన్ చేసినాడు పైన ప్రమాణం అనేది ఉంటుంది డీప్ బ్లూ కలర్ డీప్ ఇండిగో కలర్ లో ఉంటుంది అది కూడా కలర్లెస్ సోజేషన్ ఉంటుంది పైనుంచి మన నెమ్మలు వేసి ఇలా ఆ కలర్ తగ్గుతుంది నో కలర్ అంటే ఏమైంది పైనుండి పడిందే కానీ దాని మీద ఏమీ ఆసక్తి పడలేదు అలా అయిపోతూ ఉంటుంది మనం వస్తాము సంసారంలో ఆసక్తి పెట్టుకున్న రాదు భారతదేశంలో పెట్టుకున్న రాదు అని పాఠం వినేస్తాము వినేసి వెళ్ళిపోతాం మన ఆసక్తి అట్ ది సేమ్ లెవెల్ ఎందుకు పోతుంది దిస్ ఈస్ నాట్ దిస్ కాల్ అబ్జార్జింగ్ ఇన్ టు వన్ అలా చేయకూడదు అది శ్రవణం కాదు శ్రవణం అంటే ఒకసారి మీరు ఈ శ్రవణం చేశారంటే యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ ఐ గైన్ అప్పుడు మన సిస్టమ్ లో చేసుకుంటూ పోవడం నేను కదా సర్వం కల్విదం బ్రహ్మ తలానికి శాంత ఉపాసిత జంట పాఠం పాఠం అయిపోయినట్టే పుష్కం మూసలేకపోయాయి పడ జరుగు పొగరదు అన్నా సర్వం కల్విదం బ్రహ్మ అంటే మళ్ళీ ఈ పక్కలు జరగడం ఏంటి పసుపు జరగానే అనర్థం లేదు కదా సర్వపక్షి కదా సర్వం కల్విదం బ్రహ్మ అంటున్నావు కదా ఏ చెలో చెలో చెలో దూర్చలో దూర్చ అంటే అది సర్వం కల్వేదం అంటే అర్థం ఏంటి ఈ ప్రాక్టీస్ అంటస్టబిలిటీ అంటే సర్వం కలిగి బ్రహ్మ అనే దాన్ని గురించి తీసుకేస్తాం ఇది నాటి ఎలా డిస్టర్బ్స్తాం యా బాత్ అయితే శ్రవణం లేదు శ్రవణం అలా ఉండదు శుద్ధి టోటల్లీ ఓపెన్ స్పాంజీలో ఉంటుంది శ్రవణం ఉంటే స్పాంజీ ఏం చేస్తుంది అంటే ఎంత వాటర్ కనిపిస్తే ఎంత వాటర్ తన ఇట్ ఇట్ హోల్ స్టెడ్ దాట్ ఇట్ అండ్ ఇట్ becomes రిచ్ విత్ water. అది శ్లోవణం అంట అంతేగాని న్యూట్రలైజ్ చేసేయటం ఉద్యార్థి కాదు న్యూట్రలైజ్ చేసేయటం తన సిస్టంలో న్యూట్రలైజ్ చేసేటం అలా చేయకూడదు మనం ఎఫెక్ట్ పడాలి అంత ఓపెన్ మైండ్ నుండి విశాల హృదయంతో ప్రేమతోటి కనుక శాస్త్రాన్ని శ్రవణి దానికి అందుకోసమే అవసరం ఉంటాయి ఆ విధంగా శ్రవణం ఆ సంశయాన్ని పోగొట్టుకోవాలి అప్పుడు ఆతిష్ఠ ఆ సంశయ నివారణ యోగాన్ని అనుష్ఠించు యోగం సమ్యక్ దర్శనోపాయం కర్మానుష్ఠానము ఆతిష్టరు ఇత్య కాబట్టి చూడు అర్జున నీకు ఇప్పుడు సమ్యక్ దర్శనం రాలేదు నువ్వు సమ్యక్ దర్శనానికి కావలసినటువంటి ఉపాయం అంటే అశుద్ధి క్షయం కావాలి అశుద్ధి క్షయం ఎలా అవుతుంది రాగద్వేషాలు పోవాలి అర్జునుడి మనస్సులో ఉన్న రాగద్వేషాలు ఎన్నంటే ఇంక ఇవన్నీ ఎన్ని కాదు రాగద్వేషాలు ఎంత రాగద్వేషాలంటే మహాభారతం నింద రాగద్వేషాలు ఇంకేత నేను గీత అవసరం అండి మీకు రామాయణంలో గీత ఉండదు రామాయణంలో గీతకి అంత రాగద్వేషాలు ఉండవు రావణాసురుడు వాడు దుష్టుడు ఆ సీతాదేవిని అపహరించాడు వాడు వాడిని మనం సహరించాల్సి ఉంటుంది అని ఇలాంటి మాటలు కూడా కనపడవు సీతాదేవి అక్కడ తెలుసుకోవాలి రామణాసురుడికి ఛాన్స్ వస్తారు ఛాన్స్ వస్తారు ఛాన్స్ తీసు వీళ్ళు ల్యాక్స్ మీరు ఛాన్స్ ఇస్ దివెండి అనుగుంటూ వెళ్తాడు వెళ్ళి మెసేజ్ ఇస్తాడు చూడు ఇప్పుడు సీతలను పంపించేస్తాడు ఈ విల్ బి పాండంగ్ విల్ హ్యాపీ నథింగ్ విల్ హ్యాపీ ఫెయిల్ అయిపోతుంది మీరు విభకాన్ని తీసుకుండి రాముడు సేతుబంధనం అవుతుంది అక్కడికి వెళ్తారు వెళ్ళిన వెంటనే రాముడు ఒక నలుగురినో ఎవరినో పంపిస్తాడు మెస్సేజ్ చేస్తుంది రాయబారం రాయబారం అనే పేరుతో ప్రసిద్ధి కాదు తెలుగులో క్షీణిస్త రాయబారం అలా ప్రసిద్ధి కాదు అని ఉంది యుద్ధకాండ వాళ్ళని రామాయణంలో ఉంటుంది పంపిస్తాడు చూడు ఎందుకు యుద్ధం అనవసరం మీ రాజ్యాన్ని నువ్వు పాటించుకో ఈ రాజ్యం మీద నాకు ఏ రకమైనటువంటి ఆకాంక్ష లేదు ఆశ లేదు నేను వెళ్ళిపోతాను నాకు టైం అయిపోయింది నా ఫొత్తి ఇయర్ టైం అయిపోయింది నాకు ఇక్ష్వ పోతాను నేను నా భార్యను నాకు అప్పగించలేదు వీఆర్ ఫ్రెండ్ ఈ డిపార్ట్ చేస్తున్నాను అని అప్పుడు లాస్ట్ పది నెలలు అయిపోయింది అప్పటికే వాళ్ళు కిడ్నాప్ చేసి ఆఫర్ యూ దెన్ సుకుడు సారంగుడు అని ఇద్దరు వాళ్ళిద్దరూ వానర వేషం వేసుకుని వానర సైన్య స్కంధారలో ప్రవేశిస్తారు వానర సైన్య శిబిరంలో ప్రవేశిస్తారు ప్రవేశించి కౌంటు వేసుకుంటూ ఎన్ని శిబిరాలు ఎంతమంది సైనికులు ఉన్నారు ఏ రకమైన అని కౌంట్ వేసుకుంటూ ఉంటారు అయితే పశువులు వానరులు వాళ్ళు వాసనని బట్టి పసిగేస్తారు అదేదో దుర్వాసన వస్తుంది నీరుడుకో వాసన ఎవరికి రిప్లీ వెళ్ళింది ఎవరంటే వాళ్ళిద్దరు వెళ్ళాలంటే వాళ్ళిద్దరూ ఎవరు రా వాళ్ళని ఒకసారి కౌంటర్ చేయండి అంటే వాళ్ళు తప్పుకు తీసుకొస్తారు వీళ్ళు ఐడెంటిఫికేషన్ దొరకదు తప్ప నాలుగు లెంపకాయలు కొడతారు లెంపకాయలు కొట్టడంలో వానప్పుడు గట్టి వాళ్ళు గట్టిగా లెంపకాయ కుడితే అదే వాళ్ళు పలుపుని ప్రాణాలు కొత్తాయి కూడా కొంతమందికి లెంపకాయ కూర్చేప్పటికి ప్రాణాలు పోతాయి అలా అంటే మొత్తం బ్రెయిన్ అంతా కూడా పిండ్ అయితే పెట్టిపోతుంది అంత గట్టిగా కాకుండా అంగతుడు లేదని పుట్టుకుని రెండు వేల ఎంతకాయలు కొడతాడు పుట్టి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయి లేదు మళ్ళీ జాగ్రత్తగా లేచి మేము రాక్షసం అని చెప్తారు అప్పుడు వీళ్ళిద్దరినీ దిచ్చిపోతున్నాం రాముడి ముందు పారేస్తారు అప్పుడు రాముడు ఏమని చెప్తాడంటే మీరు వెనక్కి వెళ్తుంది మేము ఏమైనా వాళ్ళు భయపడిపోతూ ఉంటారు మనం పంపిస్తారేమో నథింగ్ విల్ హ్యాపన్ టు నేను ఐఎమ్ పాసింగ్ ఆర్డర్ ప్లే డౌన్ డిస్కం డౌన్ మీరు ఒక మెసేజ్ ఇవ్వండి రావడానికి ఇప్పటికైనా వేరి స్టా అని ఇప్పుడు వేరి స్టా యూ క్యాన్ రెక్టిఫై ద హోల్ సిచ్యువేషన్ రామాయణం ఎక్కడ భారతం ఎక్కడ రామాయణం భారతం కవియుగా అనుభవం అంత కవి అంటే కలహం ఈ విధాం కదా లో పార్లమెంట్ ఎలా ఉంటుందో రామాయణం అలా ఉంటుంది ఈ రోజున పార్లమెంట్ ఎలా ఉంటుందో మహాభారతం అలా ఉంటుంది తీవ్రమైన రాజద్వేషాలు మీకు కనపడతాయి విజయతనే ఇంతటి బోధ అవసరం పడింది అర్జునుడు సడన్గా వాడు సన్యాసం తీసుకుందుకు అర్హత లేదు అందుకోసమే శ్రీకృష్ణుడు అనే సన్యాసం లేదని మొహం లేదు నా ముందు కర్మయోగాష్ఠానించే నీకు కర్తవ్య కర్మ లేదు కర్మఫలాపేక్ష లేకుండా సిద్ధ్య సిద్ధ్యోత్సమో ఆ కర్మయోగాన్ని ఆ తర్వాత నీకు ఆ జ్ఞానము కాబట్టి యోగం ఆతిష్ట యు ఆర్ ఫిట్ ఫర్ యోగా నాట్ ఫర్ జ్ఞానం ఇమీడియట్ యువన్ గెట్ జ్ఞానం ఇమీడియట్లేదు సిక్స్ ఫ్రమ్ యోగా కాబట్టి కర్మానుష్ఠానం ఆతిష్ట యోగం ఆతిష్ఠ తర్వాత అర్జునుడు ఏం చేశాడంటే ఆ రథోపస్థ ఉపాధిషతో ఆ రథంలోకి ఎక్కి కాళ్ళు పెట్టుకునేటువంటి చిన్న గుయ్యులాగా ఉంటుంది కాళ్ళు పెట్టుకుని ఆటలో ఎక్కారు అనుకోండి కాలు పెట్టుకునే చోటు కూడా అక్కడ కూర్చున్నాడు వెళ్ళింది కుజు అంటే నేల మీద పోలబడ్డాడు నేల కాదవి రథం రథంలో కోలబడ్డాడు రథంలో కోలబడితే ఎక్కడ పడబడతాడు సీటు మీద కోలబడతాడో కింద కోలబడతాడు కింద కోలబడ్డాడు లే లేదు అలా కింద కూలబడ్డామేంటి లేదా కింద కూలబు సింబాలిక్ కింద కోలబడ్డము ధరస్సుని పక్కన పడుతుంది కింద కూలబడ్డా అంటే అర్థం ఏంటి తను చేయాల్సిన కర్మని చేయటం మానేసి అరుగునీరు కూర్చొని టైం వేస్ట్ చేసుకున్నా సోమరిపోర్ట్ అయిపోయేది చేయాల్సిన కర్మని చేయటం లేదు ఎందుకు చేయటం లేదు అంటే కేసీ సామర్థ్యం ఉండి కూడా రాంగ్ థింకింగ్ మూలంగా చేయట్లేదు నేను సన్యాసం పిచ్చుకుంటాను సన్యాసం పిచ్చుకోవడానికి యోగ్యత తీసుకుంటాం సన్యాసం పుచ్చుకుంటానంటే ఇప్పుడు బాధ్యత దెబ్బలాడి సన్యాసం పిచ్చుకోకూడదు పద్ధతి కాదు కోపంతో విన్యాసం తీసుకుండి నిజమైన వైరాగ్యం ఉండి ఎవరికి కష్టం కాని విధంగా అందరినీ ఆశీర్వదించి ఇది అవతల పోయినా అందరూ సుఖంగా ఉంటారు అనే పరిస్థితిని కల్పించి ఇంకా ఏవే రోగాలు వచ్చినావు నష్టలలో అందరికీ వచ్చి అందరికీ సమానమే దాన్ని ఎవరో ఆపలేదు బట్ జనరల్ టర్మ్స్ దేడ్ నాట్ బి అండ్ హ్యాపీ బికాజ్ ఫర్ దిస్ రీజన్ అన్న పరిస్థితిని నిర్మాణం చేసి అవతరించుకోవాలి అంతేగాని కోపవచ్చు అలా చేయకూడదు చిట్ ఫండ్ ఒకటి పెట్టడం అయితే ఫైనాన్స్ ఫండ్ ఒకటి పెట్టి వాడు అబ్బా అడబెట్టి ఇక్కడ అక్కడ మోసాలకి బ్యాంక్ పెట్టేసి ఇప్పుడు ఇంకా పేమెంట్స్ పడిపోయి పేమెంట్లు చేయలేకపోతున్నారు కాబట్టి అర్థం ఇంకా విషయంలో చాలా మంది ఉంటారు వేయలే అక్కడికి వెళ్దాం అది పద్ధతి కాదు కాబట్టి అద్దె అన్సిట్ ఫండ్ సన్యాస సన్యాసానికి కావాల్సిన అర్హత అతనికి లేదు అంతేకాదు చాలాసార్లు కురు కర్మై రకస్మాత్మం మము కర్మై ఒకరు నువ్వు కర్మైతే అందరూ కర్మ చేయడం కాదు నువ్వు కర్మ చేయి అందరూ ముందు చేయడం కర్మ అందరూ చేయాలి శ్రీకృష్ణుడు ఎందుకు చేయడం చేయాల్సిన అవసరం లేదు నువ్వు కర్మ చేయి అనుసేట్ మన కర్మ సన్యాసర్మ కర్మ సన్యాసం చేసి వాడు ఇంకొకటి ఉంటాడు వాడు కర్మ సన్యాసం చేస్తాడు అలా చెప్తాడు శ్రీకృష్ణుడు కాబట్టి దాన్ని మనం మన జీవితానికి అనువయించుకుంటాము మనం కర్మ చేసే సందర్భంలో హ్యాపీగా కర్మ చేస్తాం కర్మ అంటే నిత్యకర్మ కారణ్యకర్మలు కాదు కర్మయోగ రూపమైన కర్మ కాబట్టి నువ్వు ఆ కర్మయోగాన్ని అనుష్ఠించు లేచి నిలబడు విష్ఠ అన్నది సింబాలి ఐ గెటాఫ్ అంటే అర్థమైంది ఓకే ఐ గఫ్ దెన్ వాట్ అలా కాదు ఐ గెటాఫ్ స్టడీ కాదు దాన్ని ప్లేస్ ఎగ్జామ్ అంటే అప్పటికెప్పుడు లేచి నిలబడి మనం కాదు సింబాలి గెటప్ అంటే ఇప్పుడు వెళ్ళాలంటే బసిలప్ పంట బసిల బసిలప్ పంట విన్నారా అంటే బెల్ట్ టైట్ బెల్ట్ ఏమంటారు టైట్ బెల్ట్ ఉంటైట్రీ బెల్ట్ టైటీ బెల్ట్ అంటే ఓకే ఐఎమ్ టైటని అండ్ టైటన్ చేసి దాని వాటాని అనుకోకూడదు టైటీ బెల్ట్ అంటే సింబాలికల్ అది రూపకం లాంగ్వేజ్ సో ఉత్తిష్ట అంటే అటువంటి ఉత్తిష్టత రాష్టవరాన్ని నిబోధత కఠోపన శక్తి లేవండి తెలివి తెలుసుకోండి అంటే నిద్రపోతున్న వాళ్ళని లేపుతున్నారు అనుకున్నారు జలవన ప్రయాణానికి టైమైంది అని ఏమన్నా అలా కాదు నిద్ర తెలుగుగా ఉన్న వాళ్ళనే లేపుతున్నారు వ్యాగ్రలో ఉన్న వాళ్ళనే అజ్ఞానులు ఎదురలో ఉన్నారు గటేష్ఠత జాగ్రత నిలుపుకోండి రాష్ట్ర వరాన్ని నిబోధత అబో మహాత్ములు వారు ఎదురుకోండి పోయి తెలుసుకోండి స్వామి వివేకానంద హిజ్ ఓన్ పారాప్రేషన్ ఏమన్నారు స్టాప్స్ నాట్ ద గోల్ ఈ స్పీచ్ అదే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ కాదు ఓన్ పారాస్ ఎవరో దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ట్రాన్స్లేషన్ లేని ఈ నాట్ ట్రాన్స్లేటింగ్ లేదు బాధరీ ఈ నాట్ ట్రాన్స్లేటింగ్ లేదు ట్రాన్స్లేట్ చేయలేదండి వివేకానంద ట్రాన్స్లేట్ చేయలేడు ఆయన సంస్కృతంగా మహా విధ్వంసుడు ఆయన ట్రాన్స్లేట్ చేయలేడా ఈనా ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఈ పారాఫ్రేజ్ ఇంగ్లీష్ కాబట్టి తన మాటల్లో చెప్పేస్తున్నాడు అది ఉత్తిష్ట గట పండు యోగా ఉత్తిష్టత యుద్ధాయ ఇదానీ హే భారతీ హే భారత అంటే భరత వంశీయుడు భరత వంశంలో మహాత్ములందరూ పుచ్చారు గొప్ప వీరులందరూ పుట్టారు కాబట్టి నీవు కూడా వీరుడుగా ఉండవలసినవి భాయా భారత జ్ఞానం జ్ఞానం నందు ప్రీతి కలవాడు కాబట్టి లేఖి కర్మయోగాన్ని అనుష్ఠించి అంతఃకరణను సిద్ధి చేసుకునే ఆత్మస్వరూపాన్ని తెలుసుకో భారత ఉత్తిష్ట యుద్ధాయ ఇదాన్ని ప్రస్తుతంలో మీ కర్తవ్యం నుంచి కర్తవ్యం ఏంటి యుద్ధం వీధి సంగ్రామం ఉండి పరీక్షకులు వెళ్తున్న వాడిని ఈ నీరసంగులు కట్టపెట్టం డెటర్ బి రెడీ ఫర్ ది ఎగ్జామ్ గో అన్ సేఫ్ ది విజాం ఎగ్జామ్ అంటే యుద్ధమే కదున్నాయి జీవితం అంటే యుద్ధం ఎలా లేస్తే అన్ని సమస్యలే యుద్ధం తప్ప ఇంకే ఉన్నాయి సమస్యలే ఆల్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ పీపుల్ థ్రో ఇన్ అవర్ అనేక సమస్యలను మనం ముఖాన్ని చేస్తూ ఉంటుంది వాటి అన్నింటి కూడా అలా ధైర్యంతో ఎదుర్కొంటూ పోవడమే కర్తవ్య కర్మలు చేసుకుంటూ మన వల్ల ఏ ఉపకారం చేస్తో ఎందుకు అడుగు వేయడమే యుద్ధమే జీవితం అంటే యుద్ధం కాకపోతే మరే ఉంది సో అదే అభిప్రాయం అంతేగాని కట్టి తీసుకుని మనం అందరినీ ఇంకా పొడవడం ప్రారంభించడమని కాదు హింసని ప్రోత్సహం ఇంకేదని అనుకోరాదు ఇక్కడ హింసక పాయింట్ జీవితం సంగ్రామంలో వెనకడుగు వేయవద్దు అనే అభిప్రాయం యుద్ధ సిద్ధాన్ని అర్థం చేసుకోవాలి శ్రీమత్పరమహంసరీంరాజతాచార్య గోవింద శిష్య శ్రీమచ్చంకరవత్పాదృత గీతాభాష్యే చతుధ్యాయ నాల్గోో అధ్యాయం జ్ఞానయోగమనేటువంటి అధ్యాయండి గీతాభాష్యం మనం పూర్తి చేసినాము ఇది బెల్లంకొండోపనామక రామకవి కృత శ్రీ భగవద్గీత భాష్యాస్త ప్రకాశం వృత్తి అధ్యాయ నేను బెల్లంకొండ రామరాయకవి గారి భాష్యాస్త ప్రకాశాన్ని సంస్కృత వ్యాఖ్యానం చాలా ప్రౌఢమైన వ్యాఖ్యానం నేను తరచుగా దాన్ని చూస్తూ పాఠం చెప్తూ నా దగ్గర ఆ పుస్తకం అదే ఉంది దీన్నే ఉపయోగించి పాఠం చెప్తాను ఎందుకంటే పైన ఏదైనా తెలియకపోతే ఆయన చక్కగా వివరిస్తారు నేను అక్కడ కూడా ఒక కాపీ బెలంగొండ వారి కాపీ ఒక పుస్తకం ఉంటుంది సో దట్ అక్కడ పాఠం చెప్పినప్పుడు కూడా బెల్లంకొండ రామరాయక యొక్క వ్యాఖ్యానం దానికి భాష్యార్క ప్రకాశము అని పేరు భాష్యం అనే సూర్యుని యొక్క కాంతి భాష్యం దాని కాంతి దాని పేరు అది ప్రకాశం చాలా అద్భుతమైన వ్యాఖ్యానం భాష్యకారుల యొక్క హృదయాన్ని మనకి చూపించటంలో చాలా ఉపకారాన్ని తెలుస్తుంది సో నేను దాన్ని కూడా తరచుగా వాడి వాడిని కాబట్టి నేను మీకు దాన్ని చదివి వినిపించాను సో కిష్టాకి పరస్మైపద ఎందుకు వచ్చింది ఆత్మనే పద ఎందుకు రాలేదు నేను కింద వ్యవహారం చెప్పాను ఆత్మనే పదే నేను విశేషించే సూత్రం అవుతుంది ఈ కారణంగా ఈ అని చెప్తున్నాను అన్ని వ్యాకరణ విషయాలు కూడా మనకి ఇక్కడ ఆయన అరిచి పొందులాగా పొలిచిపెడతారు మంచిది తర్వాత ఐదో అధ్యాయం అందాము అర్జున ఉచ సన్యాసం కర్మణ కృష్ణ పునర్యోగం చే శంససి ఏకోరేకం అన్నే బ్రూహిసు నిశవానువాచ సన్యాసోగ నిశ్యశకరాభౌస్ కర్మసన్యాసోగో విశిష్య జ్ఞేయస్ స నిత్యసీ యోన్వేష్టిన కాంక్ష నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాము పూర్ణముదస్ పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి